ప్రార్థన చేసుకుందాం అంటే ముందు పరశుధుర తండ్రి మీకు వదనాలనైనా సర్వోన్నత మా దేవ మీకు స్కృతుల స్తో అర్పించుకుంటాం అయినా ఈ యొక్క ఉదయ ముఖ్యంగా ఈ యొక్క విశ్రాంతి మిమ్మల్ని ఆరదించటకు మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని భాగ్యాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావ ప్రభా మేము ఎప్పుడు అనుకోని విధానంగా ఈ ప్రాంతానికి మీరు మళ్ళీ నడిపించినారు ఫస్ట్ టైం వచ్చినాం ప్రభావ కొన్ని సంవత్సరాల క్రితం టూ ఆ ప్రాంతంలో ఆశ్చర్యకరంగా ప్రభావా కాంతరావు గారు మాకు పరిచమయ్యారు నాయన దాని తర్వాత మేము అనేక ప్రాంతాలలో సేవాస్థపై నిమిత్తమై వెళ్ళి ఉంటుండగా మీరు మాకు సహకారీగా ఉండి నడిపించినందుకు మీకు ఎంతో వదనాలయ్యా ప్రవ్వా తిరిగి మరీ ఈ ప్రాంతానికి మీరు తీసుకొచ్చినట్లు అయినా ఈ సంవత్సరం ఈ సమయం లాక్డౌన్ తర్వాత ప్రవ్వా ఎందు నిమిత్తం అనేది మీరు ఈ దిన మీరు మాకు అది బయలుపరిచినారు ప్రవ్వా కాంతారావు గురించి వారి జీవిత ఆ యొక్క తల్లి సత్యాల గురించి మేము నేర్చుకోవాలా తెలుసుకోవాలా అతని సేవ పరిచర్ ఎటువంటి భారం అయింది అనేది మరి విశేషంగా ఈ ప్రాంతీయులు ప్రవ ఆ ఫ్లడ్స్ వ్యక్తి అయినా ఎంతో మంది బాధలు అనుభవిస్తూ సేవల వెళ్తుండగా ఓ ప్రవ్వ వారికి అంత సహాయపడకు మీరు ప్రోత్సహించి ప్రేరేపించి ఈ ప్రాంతానికి నడిపించినందుకు మీకెంతో బదనాలను అయినా ముఖ్యంగా ప్రవ్వ ఈ మధ్యాహ్న కాలంలో మేము తిరిగి వెళ్ళిపోతుండగా ఓ ప్రవ్వ ఈ సంఘస్థులని దర్శించలాగిన వీరితో పాటు కలిసి మిమ్మల్ని ఆరదించలాగిన మీరిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకెంతో వదనలు అర్పించుకుంటున్నాం ప్రవ్వా నైనా ఆ యొక్క కలువరి సెలవులో మా పాపములను శాపములను రోగములను వ్యసనములను మీరు భరించినారు నైనా అది ఉదయాన్న మేము చేసుకుంటున్నాం తండ్రి ఉదయము తొమ్మిది గంటల నుండి ప్రవ్వ సాయంత్రం మూడు గంటల వరకునైనా మీరు ఆ యొక్క సెలవులో మా గురించి అది క్షణం మేము జ్ఞాపకం తీసుకుంటున్నాం మా హృదయంలో ఆ యొక్క దర్శనాన్ని మేము చూస్తున్నాం ప్రభావా మీరు ఎంతగానో శ్రమందినవారు మనుషులు చుడనని వారి ఓ ప్రభావా వ్యసనక్రాంతుడిగా రోగిగా అక్కడ రోగ్రస్తుడుగా మీరు అక్కడ ఉన్నారనైనా బహు బాధకరంగా అవునైనా అది వేదనతో కూడిన ఆ యొక్క మీరు రుచి చూస్తున్నారు చూడాల్సింది బదులు మాకు బదులుగా మీరు చూస్తున్నారు ఎందుకు అంటే మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించినారా ఆ ప్రేమని అనేకులకు ప్రకటించినవిన మమ్మల్ని ఏర్పరచుకున్నారు దాని బట్టి మీకు ఎంతో వందనాలు మా పాప వాళ్ళకి క్షమించినారు మీ బిడ్డలుగా స్వీకరించినారు పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించినారు కృపావరలు అనుగరించినారు ఆత్మ ఫలాలు అనుగరించినారు పర్లోకపు అనుగ్రహించినారు అవును ప్రభా వీటన్నిటిని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభ కేవలం మిమ్మల్ని కృష్టించడమే కాదు ప్రభావ మినీతి సత్యాన్ని ప్రకటించే యోగ్యతని భాగ్యాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించినారు అనేక ప్రాంతాలలో మీరు నడిపిస్తున్నారు ప్రవ్వా అవును ప్రవ్వా ఇది కేవలం మీ వల్లనే జరిగిందని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ఈ క్షణము ప్రవ్వా ఈ సంఘస్సులో కూర్చొని మిమ్మల్ని ప్రతించేలాగా మీ వాక్యాన్ని ధ్యానించలాగనా ఈ యొక్క అవకాశాన్ని కేవలం మీరే కల్పించిన మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం నాయన ఇది మనుషుల వల్ల కలిగింది కానే కాదు నాయనా అవును ప్రవ్వా దీని ప్రకారంగా మేము గ్రహించి ముందు పోలాగిన సహాయపడండి ఈ ఆరాధనంతట్లో మీరు మా ఆధిపత్య మీరే ఆధిపత్యం పెంచి నడిపించండి ముఖ్యంగా ప్రవ్వ వాక్యం సత్యాన్ని గ్రహించలాగన ఓ ప్రవ్వ గ్రహించడమే కాదునైనా దాన్ని పాటించలాగన సహాయపడండి తర్వాత అనుభవపూర్వంగా సాక్షాార్థంగా దాన్ని ప్రకటించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి సంఘటనలకు ముఖ్యంగా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని ముఖ్యంగా కాంతారావు గారి గురించి ప్రార్థనగా అతని సేవ పరిచయం మీరు ఆశ్రయించినారు ఇది నమ్మే వింటున్నాం ప్రభువా అది ఎంతో ఫలభరితమైంది నమ్మదగిన గొప్ప దేవుడ మనిషి నేను కాబట్టి నైనా అటువంటి జన్మని ప్రోత్సాహకరమైన సాక్ష్యాలని మాకు అనుగ్రహించడానికి మీకు ఎంతో వదనాలు ప్రభు అదే సాక్ష్యాన్ని పొందుకొని ప్రభువా మేము మీ గురించి అనేక ప్రాంతాల్లో పోయి ప్రకటించారా మేము కేవలం విని వెళ్ళిపోయే సేవకులం కాదు కేవలం విని వెళ్ళిపోయే విశ్వాసులం కాదు విని దాన్ని గ్రహించి దాని పాటించి దాని ప్రకటించే బిడుదగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం అటువంటి కృపా భాగ్యాన్ని ఈ సంఘస్థలకు అందరికీ అనుకరించి మీరే మహిమనందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఏసుక్రీస్తు నామనం మీకందరికీ శుభాభివంతమూ ముఖ్యంగా కాంతారావు గారికి మాకు అతిథ్యం ఇచ్చి గత రెండు మూడు నెలల మూడు రోజుల నుండి ఈ ప్రాంతంలో మాకెంతో సహాయకులుగా ఉన్నారు ఎంతో ఆదరణకరంగా ప్రోత్సాహకరంగా ప్రార్థనా పూర్వకంగా మమ్మల్ని పంపించడము ఎన్నో విషయాలు మాకు నేర్పించడం మరి కొన్ని మరి మా సేవా జీవితం ఏ రీతి ఉండాలా ఇక మీదట అన్న విషయాలని హెచ్చరిక రూపంగా అతని నుంచి మేము జరుగుతుంది ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలా ముఖ్యంగా మనం అపోస్ల కార్యం పంతొమ్మిదవ నెల చూస్తా అంటాం అప్పులోనే గొప్ప దైవజనుడు సేవకుడు కొరంతి ప్రాంతానికి వస్తారు సేవకి తన శిష్యులతో పాటు అదే సమయానికి పౌలు తన శిష్యులతో పాటు అక్కడికి సేవకొస్తున్నాడు ఒక గొప్ప దైవజనుడైన ఆ యొక్క అపోలో పౌలు చెప్పే ఆ యొక్క విని తన జీవితాలను మార్చుకుంటుండడు తన సంఘటన తన శిష్యులు వారి జీవితాలను మార్చుకుంటున్నారు మనం అందరము ఒకరి నుంచి ఒకరి నేర్చుకోవాలి ఎందుకంటే మనం ఉంటుంది ఈ ప్రపంచం ఈ లోకం ఆదామా చేసిన పాపం వల్ల ఈ సృష్టి అంతా తారుమారైంది దేవుడు ఆదమ వాళ్ళకి అధికారం ఇచ్చింది సృష్టి మీద కానీ పాపం వలన దాన్ని పోగొట్టుకున్నారు దృష్టికి ఇచ్చేసినారు అయితే మన ప్రభు తిరిగి రావాల్సి వచ్చింది రెస్టారేషన్ అంటాం దాన్ని మనం ఆయన తిరిగి వచ్చి తన ప్రాణాన్ని ఖైదనంగా పెట్టి ఆ అధికారాన్ని తిరిగి పొందుకున్నాడు మనకి ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం దాన్ని అమలు పరుచుకోవాలా భయపడేది లేదు నీ చేతికి దేవుడు అధికారం ఇచ్చిండడు కాబట్టి అధికారాన్ని ఏరితిగా ఆయన మహిమ కొడుకు వాడాలా అన్న సత్యం గ్రహించి మనం ముందుకోవాలా ముఖ్యంగా ఉదయము వాక్యాంశం ఏందంటే ఫాదర్ ఆఫ్ లైట్స్ తెలుగులో ఏముందంటే జ్యోతిర్మయుడు అని ఉంది అంటే మన ప్రభు మన తండ్రి జ్యోతిర్మయుడు జ్యోతి అంటే మీకు అంత తెలుసు కదా వెలుగు కదా కాబట్టి కాగడ క్యాండిల్ ఇలాంటి పదాలు కూడా ఉన్నాయి బైబిల్లో కానీ మన తండ్రి జ్యోతిర్మయుడు విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇంగ్లీష్ లో చాలా బాగుంది యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం ఎవరైనా చదవండి యాకోబు పత్రిక యాకోబు రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనంలో మన తండ్రి ఏ రీతి ఉన్నాడన్న జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరైనా చదవండి యాకోబు మొదటి పత్రిక పదిహేడవ వచనం బాగా వినండి శ్రేష్టమైన ప్రతి ఈవీ సంపూర్ణమైన ప్రతి వారం శ్రేష్టమైన ఈవి సంపూర్ణమైన వరము తర్వాత పర సంబంధమైనదైర్మయుడ జ్యోతిర్మయుడ తండ్రి తండ్రి వచ్చిన కాబట్టి శ్రేష్టమైన వరములు గుడ్ గిఫ్ట్స్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్స్ అని ఇంగ్లీష్ లో మనకి ఈ విషయం ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే బహుమానానికి వరానికి తేడా ఏంటి బహుమానానికి వరానికి తేడా బహుమానము వరము ఈ రెండిటికి తేడా మనకి తెలియాల తండ్రి ఇవి మనకి ఇస్తా అంటున్నాడు జోర్కిర్మ తండ్రి ఇవి మనకి ఇస్తా అంటున్నాడు వరము బహుమనం మీరు చెప్పండి వరము అంటే ఏంది ఇప్పుడు ఉదాహరణకి మీ పిల్లల బర్త్డే ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు పిల్లలకి ఏమి గిఫ్ట్స్ అంట కదా ఇంగ్లీష్ లో గిఫ్ట్స్ అంట తెలుగులో వరం అని ఇక్కడ అయితే బర్త్డే అనేది మనకి సహజంగా వచ్చేది మన జీవితంలో ప్రతి సంవత్సరం వస్తుంది మనం ఏం కష్టపడలేదు దాని గురించి చెప్పండి వరకు కష్టపడుతున్నాము బర్త్డే గురించి అది సహజంగా వస్తుంది మన జీవితంలో కానీ ఆ రోజు మనం ఏం చేస్తున్నాం పిల్లలకి బహుమానం ఇస్తాము చాక్లెట్లు ఇస్తున్నాము పోయి మీ క్లాస్ లో చాక్లెట్లు పంచుకోండి అని వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం క్రైస్తవ జీవితము పంచుకుంటే జీవితం అన్నది మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నాం మనమే కదా అన్నిరు కూడా నేర్పిస్తారు వాళ్ళ పిల్లలకి ఎజలిటీ వాడుతని పోయి ఆడుకో ఈ బొమ్మలు తీసుకుని పోయి వంటలు పంచుకో కొంతసేపు ఆడుకోండి ఇద్దరు కలిసి అని బొమ్మలు పంచుకోవడం జరుగుతుంది చాక్లెట్లు పంచుకోవడం జరుగుతుంది కాబట్టి నువ్వు కష్టపడకుండా పొందుకుండేది వరము అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది నువ్వు లేదు కష్టపడకుండా పొందుకుండేది వరము కానీ కష్టపడి పొందుకుండేది బహుమానం ఉదాహరణకి పిల్లలకి స్కూల్లో కాంపిటీషన్స్ పెడతా ఉంటారు రన్నింగ్ రేస్ అంటాము లేకుంటే స్పోర్ట్స్ పెడతారు ఆ స్పోర్ట్స్లో మీరు కష్టపడి అందులో పరిగెత్తి ఫస్ట్ ప్రైజ్ కొట్టుకుంటాడు అది కష్టపడి సంపాదించుకుంది కాబట్టి ఈ రెండు విషయాలు మనకు అర్థం చేసుకోవాలి ఒకటి ఏమో వరము కష్టపడకుండా పొందుకుండేది ఇంకోటి బహుమనము కష్టపడి సంపాదించుకుండేది ఈ రెండు మన తండ్రి ఇస్తాడు అంట అక్కడ ఉంది కదా డేటాగా ఫాదర్ ఆఫ్ లైఫ్స్ ఈ రెండు మనకి ఇస్తాడు వరము బహుమనము కష్టపడకుండా సంపాదించుకుండేది కష్టపడి సంపాదించుకునేది రెండు నేను కాబట్టి ఇంతకాలము మీరు కష్టపడకుండా సంపాదించుకున్నయే ఎక్కువ ఉన్నాయి మీ జీవితాలలో మా జీవితాలలో మన జీవితాలలో ప్రార్థన చేస్తున్నావు దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు మీరేం కష్టపడింటారు ఉత్త ప్రార్థన ఒకటే చేశారు అయిన నువ్వు పొందిన్నామన్నాడు రేపటి గురించి చింతించకన్నాడు ప్రభు మనకు అన్ని అనుగ్రహిస్తూనే ఉన్నాడు కదా ఉదయం లేస్తే మంచి జీవితం అనుగ్రహిస్తున్నాడు సజ్వులలో పెడుతున్నాడు దాని తర్వాత మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు కష్టపడ్డబ్బా మనము తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని జరిగిపోతానాయా సమయానికి ఏం కష్టపడ్డా చెప్పండి వాడి గురించి అవి ఆకాశ పక్షులకు కూడా ఇస్తున్నాడు ఇస్తున్నాడు దేవుడు కష్టపడకుండా పొందుకున్నాం వీటిని కానీ కష్టపడి పొందుతూనే తృప్తి అనేది ఒక సత్యం గ్రహించిన జీవితంలో నేను అందుకే ఎవరన్నా ఉచితంగా నాకు ఏమి ఇచ్చినా నేను తీసుకోను ఎందుకంటే నేను కష్టపడలేదు గురించి కష్టపడకుండా నేను ఏం తీసుకుని ఎవరి దగ్గర నుంచి ఉచితంగా నేను ఎవరి దగ్గర నుంచి ఇంత ఏదో ఆశించాలి ఏది తీసుకొని కూడా నేను ఎందుకంటే దాని విలువ దానికి విలువ లేదు ఇప్పుడు ఉదాహరణకి నా పుట్టినరోజు నాకు ఎవరైనా పుస్తకాలు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం స్టోరీ తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కాని చిన్నపిల్లల బర్త్డేస్కి ఏం చేసేవాళ్ళంటే పుస్తకాలు బహుమానానికి ఇచ్చేవాళ్ళు పుస్తకాలు మంచి మంచి బైబుల్ పుస్తకాలు చిన్న చిన్న లేకపోతే చిన్న చిన్న బైబుల్స్ మంచి మంచి కథల పుస్తకాలు పిల్లలకి గిఫ్ట్స్ లాగా ఇచ్చేటోళ్ళు ఈ రోజు ఏమి చెప్పండి పిల్లలకి మనం మొబైల్ ఫోన్స్ వాచ్లు ఇలాంటి ఎగదిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలకి చదువు అన్న ఆసక్తి పుస్తకాలు అన్న విలువ లేకుండా పోతుంది అది నువ్వు మొబైల్ ఫోన్స్ అయినా ఉచితంగా దాని మీద వాడుతా ఉన్నాడు దాని విలువ తెలియదు వాడికి అది కష్టపడి సంపాదించుకుంటే దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాడు పిల్లలు ఎందుకు బొమ్మలు పగ విరగొట్టేసుకుంటారు కొట్లాటంలో ఒకరొకరు లాగేసుకుంటారు ఆ బొమ్మలని అవి ఊడిపోతాయి ఆ బొమ్మలు ఎందుకు వాడిని విలువలే ఉచితంగా పొందుకున్నాడు కదా అదే కష్టపడి సంపాదించుకుంటే దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం చెప్పండి నీకు రక్షణ నువ్వు కష్టపడి సంపాదించుకున్నావా యేసు ప్రభు మన కొరకు కష్టపడి దాన్ని మనకు ఇది ఆరాధనా దినం కదా అది జ్ఞాపకం తీసుకుంటున్నాం నీ ఉదయం అనే ఎంతగానో కష్టపడి ప్రయాసం నందుతూ బహు భయంకర అది ఊహిస్తే బాధాకరం నేను నైన్టీ ఆ ప్రాంతంలో ఆయన దర్శనాన్ని నేను చూసాను ఒకరోజు రాత్రి ఆ రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నాను వన్ నేను దర్శనం చూడగలుగుతున్న మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను నన్ను ఆ సెలవు మీద తను పడుతున్న శ్రమ ఆ దర్శనాన్ని నేను చూసిన అది ఈరోజు కూడా నేను మర్చిపోలేదు నా జీవితంలో ఆ దర్శనం చూడడం వల్లనే నేను ఇంకా నేను చెల్లించాను ఎత్తి పరిస్థితుల్లో నేను కాంప్రమైజ్ కాను ఎక్కడపైన ఆ దర్శనం గురించి చెప్తా ఉంటాను ఆయన సిల్వ మరణాన్ని ఎక్కడపైన నేను ప్రకటిస్తూనే ఉంటాను అది నిజం చరిత్రాత్మకంగా జరిగింది హిస్టారీ రికార్డ్స్ హిస్టరీ బుక్స్ చెప్తుంది క్రైస్తవ హిస్ట హిస్టారీన్సే కాదు అన్ని కూడా అది నిజంగా జరిగిందని చెప్తుంది అదే రీతిగా ఆయన మరణించడం ఎంత నిజమో ఆయన తిరిగి లేచును అన్నది కూడా అంతే నిజమని చరిత్ర పుస్తకాలే చెప్తున్నాయి పౌలు అనేవాడు మీకు తెలుసు కదా ఆయన సౌలుగా ఉన్నప్పుడు అనేక మంది క్రైస్తవులని హింసలు పెట్టేవాడు తర్వాత శసరిని చనిపోయినప్పుడు ఆమోదించినవాడు క్రైస్తవులని చరిత్రలో వెయ్యాలా అన్న తీవ్రమైన ఆసక్తిని దేవుని సేవనే చేస్తున్నా అనుకున్నాడు కానీ క్రైస్తవులను హింసిస్తున్నాడు ఈ రోజు కూడా అని అదే చేస్తుంటారు వాళ్ళు కూడా దేవుని సేవ చేసుకుని అనుకుంటున్నారు కానీ మనల్ని హింసిస్తున్నారు కానీ వాడికి తెలియదు అది దుష్టుని సేవ వాడికి ఎవరు చెప్పాలా నువ్వు చేస్తుంది దేవుని సేవ కాదనేసి నీకు తెలియకుండా తెలియదు అది ధైరీతికి చెప్పాలనేది కానీ ఎప్పుడైతే పౌలు ఆ దమస్క మార్గంలో ఒక దర్శనం చూడగలిగిండో మన ప్రభు వెలుగును చూడగలిగిండో నేను ఆ వెలుగు గురించి ప్రకటించానికి నేను ప్రయత్నిస్తున్నా కొంతసేపు ఆ వెలుగు ఎప్పుడైతే మధ్యాహ్న పూట ఆ వెలుగుని చూడగలిగిందో సాధారణంగా మధ్యాహ్నం పూట సూర్యుని వెలుగుంటుంది కానీ ఆ వెలుగుకి అతను ఆ గుర్ర నుంచి కింద పడిపోవడం మనం చూస్తున్నాం దాని తర్వాత మాట్లాడుతూ ఆయన స్వరం విన్నాడు ప్రభు యొక్క స్వరం విన్నాడు సౌలా సౌలా నీవు నన్ను ఎలా నువ్వెవరు ప్రభు అన్నప్పుడు నువ్వు హింస చిన్న ఏ సు ప్రభుని ఏ సు క్రీస్తుని అనే విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడు తను మార్పు చెందిను ఆ వెలుగుకి తన కళ్ళు పోయినాయి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాల మనం వెలుగుని మనం చూడలేం సూర్యుని చూడలేం కొంతసేపు కూడా తండ్రిని కూడా చూడలేం మనం అంత వెలుగుమయుడు ఇందాక మనం చూస్తున్నాం ఫాదర్ ఆఫ్ లైఫ్ జ్యోక్తిర్మయుడు ఆ వెలుగుని నువ్వు చూడలేవు కానీ ఆ వెలుగుని చూడాలా అంటే నీకొకటే మార్గం యేసు ప్రభువులు వారు ఆయన ద్వారా తప్ప తండ్రి యొక్క ఎవ్వరు రాలేరు కానీ పౌలు ఎప్పుడైతే ఆ యొక్క వెలుగు చూసి తను కళ్ళు పోగొట్టుకున్నాడో గుడివాడైపాడుగా క్షణంలో గుడివాడైపోయాడు ప్రకృతి సజమైన కళ్ళు పోయినాయి ఆత్మీయమైన కండ్లు తెచ్చుకున్నాయి అప్పటికత దాని అననీయ అనే ఒక దైవజనుడున్నాడు అతని గురించి ఎక్కువ వినం మనం బైబిల్లో కానీ చౌలు పౌలుగా మారకముందు దేవుడు మాట్లాడుతున్న అన్వసమి అలాంటి వ్యక్తిని దగ్గరికి నేను చెప్పిన మాట చెయ్యి ఏంటది అతనికి ప్రార్థన చెయ్యి దర్శ కండొస్తాయి తర్వాత అతనికి బాప్తి స్వమి అతను అభిషేకం పొందలాగా ప్రార్థన చెయ్యి అన్నప్పుడు అనన్య వ్యతిరేకిస్తున్నాడు ప్రభు అతను దేవుని బిడ్డల్ని చంపేవాడు ప్రభు హింసించేవాడు ప్రవ్వా అతనికి ఎట్లా స్వీకరించాల నేను శరీరం అడ్డం ఉంటది దేవుని బిడ్డలకు కానీ మనం శరీరాన్ని ఛేదించుకోవాలా ఇది ప్రభున గనికి దేవుడి స్వరం విన్నప్పుడు నువ్వు విధేత చూపించేసరి అంటే అననీయ తర్వాత విధేయత పౌలు సౌలుగా మారకముందు వచ్చిన అతని దగ్గరికి ప్రార్థించండు కళ్ళ నుంచి పొరలు పడిపోవడము అతని ఆగ్మినేతలు తెలుసుకోవడము పర్శుదాత్మ అభిషేకం జరగడం ఆ ఎప్పుడు కూడా ఆ దర్శనాన్ని మర్చిపోలేదు నీవు నేను కూడా అంటే మనకు అనుగ్రహించబడ్డ ఈ యొక్క దర్శనాన్ని మనం ఎప్పుడు మర్చిపోద్దు ఆ కలువలిసిల మీద ప్రభు పడ్డ శ్రమని మన జీవితాంతం మర్చిపోద్దు అందుకో పాట పాడుతుంటాం సిలువ రుధిరం పాపక్షణం పాపహరణం అమూల్యమైనది కలువరి ప్రేమ కలలోనైనా మరువ కలువరి ప్రేమ కలలోనైనా మరువ జాలనిది సిలువరుదిరం పాపహరణం అమూల్యమైనది కలువరి ప్రేమ కలలోనైనాను మరువ జాలనిది ఎప్పటికి మన మర్చిపోలేము నేను మర్చిపోను అది నాకు తెలుసు నేను మర్చిపోను చాలా కాలం అయిన దర్శనం చూసి కానీ ఈ రోజు కూడా నేను దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా అనేక ప్రాంతాల్లో జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను ఆ దర్శనమే నన్ను ఇంత దూరం నడిపించింది నన్నే కాదు మమ్మల్ని అందరినీ ఆ కలవరిసల్లో తను చూపించిన ప్రేమనే మనల్ని నడిపిస్తా ఉంది అయితే తండ్రి ఏ రీతిగా అయితే మనకి శ్రేష్టమైన వరాలను అనుగ్రహిస్తున్నాడు శ్రేష్టమైనవి కష్టపడకపోతే దొరకవు శ్రేష్టమైనవి కష్టపడి సంపాదించుకోవాలా సునాయసంగా ఉచితంగా వచ్చేదానికి కష్టపడం అది నీకు అనుగరించబడుతుంది అంటే నువ్వు ఒక బాలుడివి నువ్వు ఒక ప్రేమతో నీకు అది అనుగరించబడుతుంది కానీ దాని కొరకు నువ్వు ప్రయాస కానీ ప్రయాసపడి సంపాదించుకోవాల్సింది విలువైన బహుమానాలు పర్ఫెక్ట్ గిఫ్ట్స్ అని అయితే తండ్రి నీకు పర్ఫెక్ట్ గిఫ్ట్స్ ఇస్తా విలువగల అతి విలువ ఆ బహుమానం నీకు అంటే మన బహుమానం ఎట్లా చేస్తు చెప్పండి పరిగెత్తాలా లేదా రన్నింగ్ రేస్ పిల్లలు కాంపిటీషన్ లా ఉంటారు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పరిగెత్తుతూ ఉంటారు ఫస్ట్ ప్రైజ్ కొట్టాలా ఫస్ట్ ప్రైజ్ కొట్టాలనేసి పది మంది పరిగెత్తితే ఎంతమందికి వస్తుంది చెప్పండి ఫస్ట్ ప్రైజ్ ఒక్కడికి వస్తుంది కదా కాబట్టి అటువంటి తపన దేవుని బిడ్డలకు ఉండాలన్న విషయాన్ని మన జ్ఞాపకం తీసుకోవాలా నీకు పర్ఫెక్ట్ గిఫ్ట్ కావాలంటే నువ్వు పరిగెత్తాలా లేదు నాకు ఉచితంగా ఏదో ఒకటి దొరికితే చాలు అంటే అది నిష్ఫలమైన జీవితాం నువ్వేం ఫలించలే నువ్వు సంపాదించుకోవాలి నీకు అది ఉచితంగా ఇవ్వబడింది కానీ కష్టపడి సంపాదించుకోవాలా అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఆదమావలనే దేవుడు ఈ విషయం చెప్పాడు మీరు కష్టించండి ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నింపండి కదా కష్టించండి ఫలించండి అభివృద్ధి పొందండి భూమి మీద భూమిని నింపండి విస్తరించండి అన్నాడు కాబట్టి నువ్వు కష్టపడకుండా ఫలించలేవు ఫలిం ఫలము లేకపోతే నీకు అభివృద్ధి రాదు దేవుని సేవలో అంతే ఆ ప్రకృతి సాధ్యం కూడా అంతే ఈ లోకంలో నువ్వు కష్టపడకుండా చదువుకోకుండా బాగా నీకు మంచి ఉద్యోగాలు రా మంచి ఉద్యోగాలు రాకపోతే నీకు మంచి రాబడి కాదు మంచి రాబడి రాకపోతే నువ్వు నేతగా జీవించగలవు ఈ లోకంలో అదే నువ్వు కష్టపడితే దానికి తగిన పరిణామాలు అవన్నీ నీకు తెలుసు దేవుని సేవలో కూడా అంతే దేవుని బిడ్డల అందరం అంతే కేవలం ఆరాధన చేసుకుని పోతే కాదు క్రైస్తవ జీవితం చాలా చేసేస్తాం మనం కానీ నువ్వు కష్టించి ఫలించాలంటే నువ్వు ఒక పండు అనుకోండి నువ్వు భూమిలో నాటబడితే నీ నుంచి పది పాళ్ళు రావాలా నువ్వు ఒక చెట్టు అనుకోండి నీ జీవిత కాలం ఫలించాలనేసి వాక్యం చేస్తుందా లేదా కీర్తన గ్రంథము మొదటి అధ్యాయంలో మనకు తెలుసు కీర్తన గ్రంథం మొదటి గ్రంథము ఒకసారి చూడండి వాక్యం కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం అక్కడ నలుగురు నలుగురు మతపరమైన జీవితంలో ఉన్న వారి గురించి రాయబడింది నలుగురు ఒకరు కాదు బాగా చేసుకోండి నలుగురు మనుషులు ఉన్నారు ఒక సంకంలో మొదటి వారు ఎట్లుంటాడు రెండో వాడు ఎట్లుంటాడు మూడో వాడు మనము నలుగురుకాల మనుషుల పోలి ఉండొచ్చు కూడా ఆ నలుగురుకున్న గణాలు నాలో ఉండొచ్చు కూడా కానీ ఈ రోజు మనం తీర్మానించుకున్నప్పుడు నువ్వు నీ తండ్రి యొక్క జ్యోతిర్ముడైన తండ్రి నీకు అనుగ్రహించిన వరాలు బహుమానాలు ఎటువంటి మనిషికి సంబంధించి తెలుసుకోగలవు చూడండి ఇప్పుడు చదవండి మొదటి వచ్చినా దుస్తుల నడవద్దు దుస్తులు ఒక గుంపది దుష్టుల ఆలోచనలని చెప్పడం మనం నడవద్దు ఈ లోకంలో ఎందుకంటే జ్యోతిర్మయుడు తండ్రి పిల్లలం మనం వెలుగు సంబంధులం మనం అన్నట్లు నడవద్దు రెండవదిగా పాపుల పాపుల మార్గం నిలవద్దు పాపం చేసేవారితో పాటు ఎప్పుడు మనం తావసం చేయొద్దు తర్వాత మూడవది ఇది ఇది చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో అపహాస్యం ఎక్కువ అయిపోయింది జోక్స్ చేయడము మనుషుల మీద జోక్స్ చేయడము సేవకుల మీద జోక్స్ చేయడము సంఘాల మీద జోక్స్ చేయడము టీవీ ప్రోగ్రామ్స్ మీద జోక్స్ చేయడం ఇవి ఎక్కువ అయిపోయింది చెప్పండి ఇదంతా ఈ మూడు నాకు లోపలే కనిపిస్తాయి అపహాసం చేయడము జోక్స్ చేయడము నేను ఎప్పుడు వాక్యం సీరియస్గా చెప్తాను నవ్వుయను నేను ఎందుకు నవ్వియనా నేను ఏమైనా జోకర్నా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చానా దేవుని యొక్క సత్యాన్ని చూపించడానికి వచ్చాను సత్యం చూపించినప్పుడు నవ్వుతామా మనము ఇది సీరియస్ కదా ఈ వాక్యం కలువరి సిల్వలో నవ్వడదేముంది అది శ్రమను అందుతున్నాడు ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఆయన ఆరాధిస్తున్నాం మనము ఇంట్లో జోక్స్ ఎక్కడుంటాయి ఈరోజంతా హాస్యం ఒక పాడు బ్రదర్ మీరు ఇట్లా అంటున్నారు ఆ రోజులు కష్టపడుతున్నారు బ్రదర్ ఆదివారం వచ్చితే ఎంటర్టైన్ చేస్తే మంచిగా రిలీఫ్ ఉంటుంది కదా సార్ నేను ఆదివారం మా నీ ఎందుకు రావాలా ఎంటర్టైన్మెంట్ కో సినిమా థియేటర్ పోవచ్చు కదా టీవీ ముందు కూర్చోవచ్చు కదా సంఘానికి ఎందుకు రావాలా ఆ రోజు ఎంటర్టైన్మెంటే ఉంది నీకు కానీ ఆ ఏడవ రోజు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఆయన సన్నిధిలో మన ప్రవర్తనని ఆయన సన్నిధిలో ఎరితగా చూపించుకోగలం జోక్స్తోని కాదు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అపహాసకులు కూర్చొని చోటన కూర్చోవద్దు నేను ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే నేను చెప్పినా నేనే తగ్గిపోతే వేసినారా కూడా కదా కాబట్టి ఎక్కడన్నా కొంతమంది గుమిగూడి జోక్స్ చేసుకుంటుంటారు చూడండి మెల్లిగా జారుకుంటాను నేను అడికే కొంచెం దూరమై కూర్చుంటా లేదంటే సైలెంట్గా ఉంటా ఇంకా నాకు తప్పించుకునే అవకాశం లేదంటే గట్టిగా చెవులు మూసుకోవాలి సైలెంట్ గా నోరు మూసుకోవాలంటే లేకపోతే వాళ్ళతో నువ్వు సమాసంలో పాల్పొందినకొ నువ్వు కూడా జోక్స్ కట్ చేస్తావు ఇది సమస్య ఉంది మనకి ఇది స్ట్రైస్ లో ఈ మొదటి మూడు గుంపులతో పాటు కలిసి ఉంటే నువ్వు వెలుగు సంబంధి కాదు ఈ విషయం అర్థం చేసుకోవాల మన తండ్రి జ్యోతిర్మయుడు మళ్ళీ నువ్వు కూడా జ్యోతి వెలగాలంటే మొదటి మూడు గుంపులతో పాటు కలిసి ఉంటే నువ్వు నువ్వు వెలుగు సంబంధిది కావు నీలో ఉన్న వెలుగు ఆరిపోతుంది కాని ఇప్పుడు చదవండి ఇది నాలుగవ గుంపు యహోవ ధార్మశాస్త్ర మందు ఆనందించాలా తర్వాత త్రివారాక దాని ధ్యానించువాడు ధ్యానించాలా వాడు ధన్యుడు చూడండి ధన్యత కష్టపడి పరిగెత్తి సంపాదించుకున్నాక ఎంత సమాధానం ఉంటుందో నేను ఎంతవరకు కష్టపడినా ఈ యొక్క బహుమానం కొరకు కష్టపడి పర్ఫెక్ట్ గీత్ సంపాదించుకున్నా అన్నాక ఇప్పుడు ఇందాక సార్ తన సాక్ష్యం చేస్తున్నాడు ఐ హావ్ ఫినిష్డ్ మై రేస్ అన్నాడు చివరికి నేను ఐ హంప్లీటెడ్ మై పర్పస్ నేను ఇక్కడికి వచ్చిన ఆ యొక్క ప్రణాళిక ప్రకారంగా నేను దాన్ని ముగించుకున్నా ఇక్కడ నుంచి ఇంకా ముందుకి మీరు తీసుకొని పోవాలని మీకు ఒక్క చెప్పిన నేను చాలా జాగ్రత్తగా వింటున్నా తన సాక్ష్యాన్ని ఇన్కంప్లీట్ ఇంకా కంప్లీట్ గాలి తన సాక్ష్యాన్ని నాకు తెలుసు సరే ఆరాధన సమయం అనేసి మేము చేసుకున్నాం ఉదయం నుంచి కరెంట్ లేకపోవడం వలన తన సాక్ష్యంలో తను చెప్తున్నాడు లాస్ట్ థర్టీ ప్లేస్ ఇయర్స్ అతని ప్రయాసానికి ఈ ప్రాంతంలో ఎంతగా ప్రయాసపడి దేవుడు చూపించిన ఆ యొక్క దర్శనానికి విధేయత చూపించి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎన్నో సేవలు అనుభవించిండు కుటుంబంలో పిల్లలతో పాటు భార్య ఎంతగా శ్రమనుంది తనతో పాటు తను కూడా శరంలో ఎంతగానో శ్రమను నేను చూస్తా నేను అదే ప్రార్థన చేస్తానన్న తన శరణం గురించి దేవునికి సమస్తం సాధ్యం ఆయన స్వస్థపరచులేడా తప్పక స్వస్థపరుస్తుడు మనం నమ్ముతున్నాం కానీ ఆయన అన్ని శ్రమలుగుండా వెళ్తూ చివరి తన సాక్ష్యంలో ఏమన్న విషయాలు జ్ఞాపకం చేస్తుందంటే నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ చేసుకున్నా కంప్లీట్ చేసుకున్నా నేను ఇక్కడికి వచ్చిన బాధ్యత నిర్వర్తించిన ఇక్కడి మీదట మీ బాధ్యత ఇక్కడ నుంచి మీరు ముందుకు తీసుకొని పోవాలా తను కొంతమంది విశ్వాస కుమారులను తయారు చేసుకోండి ఇక్కడ విశ్వాసంలో తన బిడలుగా వాళ్ళు ఇక్కడ నుంచి దాని ముందుకు తీసుకొని పోవాలా వాళ్లే తీసుకెళ్లాలనా మీరు కూడా తీసుకెళ్లాలనా అది మీ తీర్మానం అది ఆ బిడలే తీసుకొని పోవాలనా లేక మీరు కూడా తీసుకొని పోవాలనా అది మీ గొప్ప నేను మొదటి మూడు గుంపులతోని బహు జాగ్రత్తగా ఉండాలి మనం ఇవి లోపల ఉన్నాయి ఎందుకంటే ఈ వాక్యం లోపల వరకు గాయపడుతుంది బైబుల్ వాక్యం అంతా లోపల ఉన్న వారి కొరకు రాయబడుతుంది అంటే సంఘంలో ఉన్న వారి కొరకు రాబడుతుంది నువ్వు ఆ రీతిగా ఉంటే వెలుగు సంబంధిత లోపల ఉండి కూడా అందుకే తప్పిపోయిన కుమారుడు గురించి ఉపమానము కొన్నిసార్లు చెప్తున్నప్పుడు చిన్నవాడు బయటికి పోయి కానీ పెద్దవాడు లోపల ఉండి తండ్రి మీద గొలుగుతా ఉన్నాడే లోపల ఉండి కాబట్టి ఇద్దరు తప్పిపోయిన తప్పిపోయిన కుమారుడు ఒకడు కాదు ఇద్దరు తప్పిపోయినదే ఆయన చూపించిన ప్రతి ఉపమానంగా చూస్తాం ఏదో ఒకటి పోయింది ఏదో ఒకటి పోగొట్టుకున్నారు మనుషులు ఏదో ఒకటి పోగొట్టుకుంటారు తన దగ్గర ఉన్న ఒకటే వెండి కాసిని ఆ యొక్క విజురాలు పోగొట్టుకున్నది వెతికి వెతికి వెతికి ఇల్లంతా ఊడ్చి చివరికి పొందుకునేది తపిమైన కుమారులు అంతే ఒకడు బయటికి వెళ్ళిపోయి తిరిగి వచ్చే తండ్రి దగ్గరికి వాపస్ నా తండ్రి ఇంట ఆయన నన్ను తప్పక్క క్షమిస్తాడు నన్ను పక్కపక్క స్వీకరిస్తాడు అని ఆ పాప జీవితం నుంచి బయటికి వచ్చి తండ్రిని దర్శిస్తున్నాడు జ్యోతిర్మేడుకు మన ప్రభు ప్రతి క్షణము మన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎప్పుడు తిరిగి వాపసు వస్తావు నేను ఒక విషయం జ్ఞాపం చేస్తుంటాను తప్పిపైన కుమారుడే కాదు తప్పిపైన కుమార్తెలున్నారు తప్పిపైన తల్లిదండ్రులున్నారు తప్పిపైన దైవజన్లున్నారు తప్పిపైన అనేక మంది సంఘలున్నారు కావచ్చు వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం నువ్వు తిరిగి వస్తే తండ్రి తన హస్తాలను చాచి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడన్నా మీరు రావచ్చు ఆయన అంతా ప్రేమ ఆయన వెలుగు ఆయన వెలుగు కాబట్టి అందరూ ఈ ఉదాహరణకు చూసుకోండి ఈ వెలుగు గురించి మాట్లాడటప్పుడు నాకు ఎందుకు ఒక స్టోరీ జ్ఞాపకంకి వస్తుంది వరల్డ్ వార్ టూ అంటే రెండో ప్రపంచ యుద్ధం మీకద్ద వినింటారు కదా మీరు స్కూల్స్ అలా చదివింటారు కూడా రెండో ప్రపంచ యుద్ధము సమయంలో జపాన్ దేశము అమెరికా దేశం మీద దాడి చేయడము దాని అమెరికా దేశాలు ఆ యొక్క పోయి ఫైటర్ పైలెట్స్ ఆ ప్లేన్స్ తీసుకొని పోయి జపాన్ మీద పడడము బాంబుస్ వేయడము దాని తిరిగి వాపసు రావడం ఒక స్టోరీ నిన్న ఒక పాస్టర్ చెప్తుంట నిన్న అయితే ఆ ప్లెయిన్స్ విజయవంతం ఆ పైలట్స్ విజయవంతంగా తిరిగి వస్తారు వాళ్ళ దేశానికి అమెరికా జపాన్ మీద విజయం పొంది తిరిగి వాపసు వస్తున్నారు అయితే అప్పటికే జపనీస్ ఆ యొక్క దాన్ని ల్యాండింగ్ ప్లేస్ అంటాం కదా ప్లెయిన్స్ దిగే స్థలం అక్కడ బాంబ్ చేసేస్తున్నారు కరెంట్ లేదు లైట్స్ లేవు చిమ్మా చీకటి ఆ పై నుంచి ప్లెయిన్స్ ఆ పైలట్స్ కిందికి రావాలా అంటే వారికి కొంచెం లైట్ ఉన్నా అక్కడికి వచ్చి స్లోగా దిగొచ్చు వాళ్ళు ప్లెయిన్స్ కానీ వెలుగు కనిపిస్తులేదు వాళ్ళకి అయితే ఇక్కడ నుంచి వాళ్ళు మైక్ లో మాట్లాడుతున్నారు మాట్లాడి మాకు కనీసం కొంచెమైనా లైట్ ఇవ్వండి మాకు అసలు ఏం కనిపిస్తులేదు కిందికి ఎంతసేపు తిరగల మేము పైన పెట్రోల్ ఉన్నంత వరకు తిరగలదు అది పెట్రోల్ అయిపోతే పడిపోతుంది ప్లెయిన్ మేము కిందికి దిగి రావాలా అంటే మాకు కొంచెమన్నా లైట్ చూపి అంటే వాళ్ళు అంటున్నారు ఇక్కడ బొత్తిగా కరెంటే లేదు అన్ని పోయినాయి కనెక్షన్స్ జపనీస్ వాళ్ళు వచ్చి బాంబు వేసేసి మొత్తం నాశనం చేసేసారు ఎక్కడికి కూడా నేను లైట్ కనీసం ఒక క్యాండిల్ పెట్టండి అని మాట్లాడుతుంది రేడియోలో కనీసం ఒక క్యాండిల్ పెట్టండి అంటే ఇక్కడ క్యాండిల్స్ కూడా లేవు ఒక టార్చ్ లైట్ పెట్టండి టార్చ్ లైట్ కూడా లేదు ఏదో రూపంగా కొంచెమన్నా లైట్ ఇవ్వండి అంటే మా దగ్గర ఏమి లైట్స్ లేవు ఎట్లా లేదు మీకు ఇవ్వలేము అని చెప్తున్నారు కింద వాళ్ళు ఫోన్స్లలో అయితే చివరికి వాళ్ళకి ఒక ప్రాంతంలో లైట్ వెలుగుతుంది కనీసం ఎక్కడన్నా దిగుదామా అనేసి అక్కడి నుంచి ఆ ప్లేన్ దిగింది తీర చూస్తే అది సముద్రం అందులో మునిగిపోయింది ఫ్లైట్ విజయవంతులే కాని వారి ప్రాణాలు విడిచిపెట్టాల్సి వచ్చింది ఆ సముద్రంలో ఆయా ఆ వాటర్ వెలుగు అనుకున్నారు అది లైట్ అనుకున్నారు అక్కడ దిగుదామని పోయారు అందులో మునిగిపోయి చనిపోయారు వెలుగు బహు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో నీ నా జీవితమే కాదు అనిల జీవితంలో వెలుగు ప్రాముఖ్యమే ఎరితిగా వెలుగు కొరకు ప్రయాస వాళ్ళు మరణించారు గొప్ప విజయమే ఈ లోకంలో సంపాదించుకున్నారు విజయం సంపాదించుకున్నారు కానీ వాళ్ళ ప్రాణాలు వెలుగు లేకపోవడం వల్ల జ్యోతిర్మేడుగు మన తండ్రి బహు సిద్ధంగా నీకు నాకు ఆ వెలుగు అనుగ్రహించడం కొరకు నీకు ఒక విహం చెప్పాలా ఇప్పుడు ఇక్కడ వెలుగు లేదనుకోండి ఈ చెట్టు నా మొలుస్తాయా విత్తన్నం నాటితే ఎందుకంటే ఆ ఆకు మీద వెలుగు పడితేనే దానికి ఆహారం అవుతుంది దాని ఇంగ్లీష్లో క్లోరోఫిల్ అంటారు ఆకు పచ్చదనం ఉంటుంది ఆ పచ్చదనం క్లోరోఫిల్ అంటారు ఆ వెలుగు దాని మీద పడితేనే దాంట్లో ఫుడ్ తయారవుతుంది దానికి అంతేగా దానికి విలువ వెలుగు లేకుంటే ఆ చెట్టు మొలకైతుంది కొన్నిసార్లు నేను ఈ అడవుల ప్రాంతాల్లో చూస్తాను ఏ చెట్టు అయినా పెరిగి ఉంటుంది స్ట్రైట్ గా ఏ చెట్టునైనా చూడండి మన దగ్గర చెట్లు ఇట్లు వంకర టింకరగా పెరుగుతూ ఉండే కానీ ఇక్కడ మటుకు పర్ఫెక్ట్ స్ట్రైట్ గా పెరుగుతున్నాయి నేను అడిగిన మాతో పాటు ఉండే సహోదరుడు భాస్కర్ భాస్కర్ ఇక్కడ చూసావా ఇవన్నీ ఎంత స్ట్రైట్గా అంటే ఆయన బాగా ఈ ప్రాంతాలు అడవి ప్రాంతాలలో తిరిగినవాడు గత నలభై సంవత్సరాల్లో కాబట్టి అతను చెప్తున్నాడు సార్ ఇది ఎందుకంటే ఈ చెట్లకి వెలుగు కావాలా అయితే ఈ అడవిలో అన్ని పక్క పక్కకు పక్కపక్కకు చెట్లు కాబట్టి వాటికి తగిన వెలుగు ఉండదు అయితే వెలుగు ఎక్కడుందో అక్కడికే పోతుంది స్ట్రైట్ గా ఆ పైకి పోతేనే వాటికి వెలుగు కనిపిస్తుంది జీవరాశులు కూడా అంతే కదా వెలుగు ఎక్కడంటే అక్కడ పెరిగిస్తూ ఉంటాయి మీరు నైట్ లో ఈ ట్యూబ్ ఈ బల్బు వేయండి వాటి దగ్గర అన్ని వచ్చి పురుగులు ఎగురుతా ఉంటాయి వెలుగుకి అట్లా అట్రాక్ట్ అవుతా ఉంటాయి మనం కూడా అంతే వెలుగు లేకుంటే ఒక క్షణం ఉండం నిన్న రాత్రి మేము ఆ ఆ ప్రాంతం ఏం ప్రాంతం బ్రదర్ మనం పోయి వచ్చింది కదా ఆ ప్రాంతంలో బాప్టిస్ట్ చర్చ్ కొంత పరిచయ చేసుకొని మేము తిరిగి వస్తున్నాం చుట్టూ చీకటి అసలు ఏమిది అనిపిస్తుంది మన రాత్రి పదిన్నర ఏమైంది బహు కఠినమైన చీకటి జస్ట్ మా మోటార్ ల్యాంపు తప్ప అసలు ఏం కనిపిస్తుంది మాకు చుట్టూ నాకైతే కొంచెం డిస్టర్బ్ అనిపిస్తుంది కానీ ప్రభు నాకు సాయకుడు ఉన్నాడు నాతో పాటు ప్రభు అనేసి నేను జ్ఞాపకం తీసుకుంటూ ఏ ఇమాజినేషన్స్లో దాన్ని టేర్ ఆఫ్ టేర్ ఆఫ్ టేర్ ఆఫ్ టేర్ ఆఫ్ అనుకుంటా వెళ్తా ఎటువంటి ఇమాజినేషన్స్ లో దాన్ని టేర్ ఆఫ్ చేయమని చెప్పింది పౌలు కాబట్టి ఏ ఇమాజినేషన్స్ లేకుండా ధైర్యంగా పోవాలా గుంతలు ఎక్కడ ఉంటాయి ఆ కనిపిస్తుంది మాకు ల్యాంపు అంతకుముందు ఇంకా రోడ్ ఎక్కడ టర్న్ అవుతుంది కూడా కనిపిస్తుంది అంత కష్టంగా చీకట్లు నడవడం ఎటుపక్క నుంచి ఏ చెంతలు వస్తాయో కొంచెం దూరంలో అన్ని ఆవులు ఉన్నాయి మీద వాటికి పోయి ఎక్కడ కొట్టేస్తున్నావు అన్న భయం ఒకటి జాగ్రత్తగా పరిశీలిస్తూ నడిపించుకుంటా వస్తా ఇంకో దిక్కు మాకు మోటార్ సైకిల్ క్లచ్ సరిగా లేదు అది జారిపోతుంది క్లచ్ అది ముక్క విరిపోయింది అది క్లచ్ దాని గ్రూవ్ లో ఇట్లా ఇట్లా అన్నప్పుడు పైప్ వచ్చేస్తుంది క్లచ్ గేర్ మార్చలేకపోతున్నాం అప్పుడు ఏం చేయాలా సైడ్కి తీసుకొని బ్రేక్ వేసుకొని మళ్ళీ గేర్ మార్చి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి వచ్చాను అట్లా త్రీ ఫోర్ టైమ్స్ అయి చీకట్లో ఎంత కష్టం జీవించడం అని ఒక్కసారి జ్ఞాపకం తీసుకుంటున్నాను నేను ఇది ప్రకృతి సహజమైన చీకటే కానీ ఆత్మీయమైన చీకటి మరీ భయంకరం ఇది నేను ఎప్పుడు చెప్పగలని తెలుసా చీకటి శక్తులు మాట్లాడటప్పుడు నేను విన్నాను ఎక్కడ ప్రాంతాల్లో పోయి ప్రార్థన చేసినప్పుడు మనుషులకు దయాలు పట్టి వాటిని విడిపిస్తున్నప్పుడు వాటి నుంచి మనుషులకు విడుదల కల్పిస్తూ ప్రార్థన చేసినప్పుడు అవంటే మేము ఎక్కడికి పోవాలా దయాల ఉంటాయి నువ్వు ఏమో మమ్మల్ని వెలగొడుతున్నావు మేము ఎక్కడికి పోవాలా మొత్తం చీకటి ఎక్కడ చూసినా చీకటి లోకంలో కాత్మీయ నేత్రలకు తెలుస్తుంది అంతా చీకటి దుష్ట శక్తులకు తెలియదు ఎక్కడ పోవాలనో అవి వేదన పడతా ఉంటాయి రక్షణ అనుభవం లేకుండా చనిపోయిన వాళ్ళందరూ వేదనతో అట్లా కొట్టుకుంటా ఉంటారు ఎక్కడ పోవాలి మాకు భూమిదే ఉండలేరు శరీరం లేదు కాబట్టి భూమిది ఉండలేదు మరి అవి ఎక్కడ ఉండాలా అక్కడెక్కడో గాలిలో ఆకాశ సమూహం అక్కడ వాళ్ళతో పాటు కలిసి ఉంటే అంత చీకటి వెలుగు ఎంత ప్రాముఖ్యమైనది నీకు నాకు అనేది ఈ విషయం మనకి జ్ఞాపకం చేయాలా ఒక్కసారి రక్షణ అనుభవం లేకుండా నువ్వు మరణించడం అనుకో నీ జీవితం శాశ్వతమైన చీకట్ ఉండబోతుంది అది ఎప్పటికీ భరించలేం కాబట్టి ఆ చీకటి నుంచి నువ్వు నేను మనం కాకుండా ఈ ఇరు ఉన్న వాళ్ళు మీ కుటుంబీకులు బంధువులు మిత్రులు ఎదిరింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు మీ చుట్టాలు మీ ఉద్యోగ స్థలంలో సహకార్మికులు ప్రతి ఒక్కరు అటువంటి చీకటి అనుభవంలో పోవద్దు అన్న ఆశ నీకు నాకు మనకు కలవాలి వాళ్ళందరికీ అటువంటి వెలుగు ఆ చీకటి నుంచి బయటకు తీసుకొచ్చే వెలుగు మనకు అవసరం ఆ చీకటిలో కొంత లైట్ నేను ఎంతో జాగ్రత్తగా నడిపించుకుంటూ వస్తున్నాను వెహికల్ని అది కూడా లైట్ పోయితే మా పరిస్థితి ఏంది ఆ లైట్ పనిచేయలేదు మా పరిస్థితి ఏంది బహు కష్టంగా ఉండేది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నడవాలా దాని మీద కాబట్టి వెలుగు అనేది బహు ప్రాముఖ్యమైన మన జీవితంలోని మనం గ్రహించాల అక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే యూహానుసువార్త ఎనిమిదవ అధ్యాయంలో మన తండ్రి ఏ రీతిగా అయితే లేక జ్యోతిర్మయుడో మన ప్రభువు కూడా వెలుగే అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది చూడండి వ్యూహానుసువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదవండి మరలా ఏసు నేను లోకమునకు వెలుగును చూడండి నేను లోకమునకు వెలుగును ఈ లోకం అంతా చీకటి మీరు అనుకుంటున్నారే సూర్యుడు కాబట్టి వెలుగును అనుకుంటున్నాం సూర్యుడు లేకుంటే పరిస్థితి ఏందో తెలుసా మీకు సూర్యుడు లేకుంటే ఏమైతుంది తెలుసా ఈ లోకం మొత్తం ఐస్ అయిపోతుంది ఈ లోకం మొత్తం ఐస్ అయిపోతుంది ఫ్రీస్ అయిపోతుంది ఐస్ ఐస్ ఏజ్ అంటారు సైన్స్ ప్రకారంగా ఐస్ ఏజ్ కొన్ని వేల సంవత్సరాలు ఇది మొత్తం ఐస్ అయిపోయింది దాని తర్వాత ఆ యొక్క ఐస్ అంతా కరిగి మన కాలంకి వచ్చిందని చరిత్ర చేస్తా ఉంటది కాబట్టి ఒక్క ఒక వారం సూర్యుడు లేకపోతే మన పరిస్థితి బహు కష్టంగా ఉంటది కదా చలికాలం తెలుస్తుంది విలువ చలికాలం సూర్యుడు లేకుంటే మన విలువ మన పరిస్థితి భయంకరంగా ఉంటుంది ఎప్పుడు సూర్యుడు వస్తాడా ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వస్తామా ఇంట్లో నుంచి బయట చలికాలం కానీ వెలుగుంటేనే బయటికి రాగలం కాబట్టి ఏ నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అంటున్నాడు తండ్రి ఎరీసిగా వెలుగై ఉన్నాడు కుమారుడు కూడా అదే రీతిగా వెలుగై ఉన్నాడు అని చెప్తున్నాడు కాబట్టి మరి విషయంగా మన ప్రభు ఏమంటుందంటే ఒకసారి చూడండి అదే అధ్యాయము తొమ్మిదవ అధ్యాయం అదే పుస్తకం సువార్త యుహన్ సువార్త తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినం యుహన్ సువార్త నేను ఈ లోకంలో చూడండి నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలోకి వెలుగునని చెప్పను ఈ విషయం మనం కొంచెం సేపు ధ్యానించాలా ఆయన ఏమంటుండో నేను ఈ లోకానికి వెలుగయి ఉన్నాను అంటున్నాడు తర్వాత ఇప్పుడు ఏమంటుడు నేను ఈ లోకంలో ఉన్నంత వరకు వెలుగురు చెప్పండి నేను ఈ లోకంలో ఉన్నంత వెలుగును అంటున్నాడు అంటే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి లేదా చెప్పండి ఈ లోకంలో ఉన్నంత వరకే వెలుగును అంటున్నాడు ఆయన నోటి ద్వారా వస్తుంది దీన్ని ఇంగ్లీష్ ఏమంటాం అంటే స్ట్రైట్ ఫ్రమ్ ది హాకర్స్ మౌత్ అంటాం అంటే డైరెక్ట్ గా తన ఓట్ల నుంచే చెప్తున్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకే యేసు ప్రభు వెలుగును మరి ఇప్పుడు ఆయన లోకంలో ఉన్నాడా ఏ లోకంలో ఉన్నాడైనా పర్లో తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినా అని చెప్పినా లేదా నేను తండ్రి ఎదుకి పోతున్నానని చెప్పాడా లేదా ఇప్పుడు చెప్పండి తండ్రి ఎద్దకుపోయిన వాడు మరి ఈ లోకంలో వెలుగుగా ఏరీసిగా ఉండగలడు ఆలోచించడు నేను ఈ లోకంలో ఉన్నంత వరకే వెలుగును ఈ లోకం నుంచి వెళ్ళిపోయినంటే వాడు వచ్చేస్త అపవాది వాడు చీకటి ఇప్పుడు మనం ఉంటుంది అపవాది కాలం ఇది చీకటి కాలం ఇది యాక్చువల్గా ఇది చీకటి కాలం కానీ అయినట్టు నేను ఈ లోకంలో ఉన్నంత వరకే వెలుగుని అంటున్నాడు మన నా వెనకాల వాడు వస్తాడు నేను వెళ్ళిపోగానే త్వరగా వాడు వచ్చేస్తాడు నేను తండ్రి దగ్గర పోగొనే త్వరగా వాడు వచ్చేస్తాడు కానీ ఈ వెలుగుని నేను తీసుకొని పోను ఈ వెలుగుని నేను తీసుకపోతే మీరు ఆ చీకటి అనే మీ జీవితాన్ని మీరు బ్రతకలేరు వెలుగు లేకుండా బ్రతకలేదు ఏ జీవి బ్రతకలేదు ఈ లోకంలో ఏ చెట్లు బ్రతకలేవు ఏ పశువులు ఏ పక్షులు ఏవి బ్రతకలేవు వెలుగు లేకుండా ఉదయం లేస్తే ఆహారం కావాలి వెలుగు లేకుండా ఎట్ట పొందుకోగలవు ఆహారం ఏ జీవి కూడా బ్రతకలేదు వెలుగు లేకుండా కాబట్టి మన ప్రభుత్వం చూడండి మతేసు వార్త ఐదవ అధ్యాయము మతేసు వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మీరు లోకమునకు ఇప్పుడు చూడండి మీరు లోకమునకు ఎవరు గురించి మాట్లాడుతున్నాడు ఏసుప్రభు బిడ్డల గురించి ఏసుప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించిన వారి గురించి మాట్లాడుతున్నాడు ఎవరు వెలుగు ఇప్పుడు చెప్పండి మనమే కదా అనుమానించద్దు ఆలోచన కూడా చెయ్యొద్దు స్కూల్లో టీచర్ ప్రశ్నలు ఇస్తే ఎట్లా జవాబు ఇస్తారు చక అట్లా ఉండాలా క్రైస్తవులు ఫాస్ట్గా ఉండాలా మనం తప్పిపోయినా పర్లేదు నువ్వు తప్ప యాన్సర్ ఇచ్చినా పర్లేదు కానీ యాన్సర్ ఇవ్వాలా అర్థమవుతుందా అట్లా తయారు కావాలా మనం మనం ఎప్పుడు సైలెంట్ గా ఉండద్దు యాక్టివ్ గా ఉండాలా ఎక్కడ పైన యాక్టివ్గా ఉండాలా నీ ఉద్యోగ స్థలం కూడా నువ్వు యాక్టివ్ ఉండాలా స్కూల్లో క్లాస్ లో యాక్టివ్ గా ఉండాలా సంత విధుల యాక్టివ్ గా ఎందుకో తెలుసా నువ్వు వెలుగు తండ్రి ఏరిచిగా వెలుగు జ్యోతిర్మయుడు మన ప్రభువు ఏరిచిగా జ్యోతిర్మయుడు నువ్వు కూడా జ్యోతిర్మయుడు అని చెప్తుంది వాక్యం నువ్వు కూడా వెలుగునే ధరించుకున్నవాడు అదే రీతిగా లూకాసు వార్త పదహారవ అధ్యాయంలో కూడా చెప్తాడు మీరు లోకానికి వెలుగై పద్దె ఎనిమిదవ వచ్చినాం చూడండి లూకాస్ వర్త పదహారవ అధ్యయము ఎనిమిదవ వచ్చినాం అన్యాయస్థుడైనా ఒక గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకుని వాని యజమానుడు వాని మెచ్చుకుని నువ్వు చూడండి వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పర్లేనరు ఇది చాలా అవసరం నాకు బహు కష్టం అనిపిస్తుంది కూడా మీరు యుక్తిగా లేరు క్రైస్తవులు యుక్తిగా లేరు చెప్తుంది ఈ వాక్యం వెలుగు సంబంధులు అయ్యండి మీరు స్మార్ట్ లేరు తెలివిగా ప్రవర్తిస్తలేరు చురుకుగా ప్రవర్తిస్తలేరు కానీ ఈ లోక సంబంధులు అంటే ఈ లోకం చీకటి వెలుగుకి ఆపోజిట్ ఈ లోకం మనది ఈ లోకం కాదు మనది వెలుగు లోకం కానీ మనం ఈ చీకటి లోకంలో ఉన్నాం ఇది చీకటి లోకం ఇది కానీ వెలుగు సంబంధులు మీరు ఇంగ్లీష్ చిల్డ్రన్ ఆఫ్ లైట్ అని ఉంది లేదు వెలుగు పిల్లలు అని ఉంది ఇక్కడ మన తండ్రి మన ప్రభు ఎరి తిగే వెలుగుని ధరించుకున్న వాళ్ళు మనము కూడా అదే వెలుగుని ధరించుకున్న పిల్లలము అని చెప్తుంది ఇక్కడ వాక్యం కానీ సమస్య ఏంటంటే నీది నాది నువ్వు చురుకుగా లేవు ఇంగ్లీష్ చెప్పాలంటే నువ్వు స్మార్ట్గా లేవు నువ్వు సాధువే గొర్రెపిల్లవే ఎవరితోని కొట్లాడలు పెట్టుకో ఎవరు జోలీకి పోవు అంత మంచిగానే ఉంది అందరితో సమాధానం ఉంటావు కానీ నోరు ఊసుకుని ఉంటున్నావు నీ నీ సమస్య అది ఎందుకు తెలుసా నీలో వెలుగుంది క్రీస్తుని పొందుకున్న నీవు నీ హృదయంలో వెలుగుంది కానీ నువ్వు వెలిగించలేకపోతున్నావు నీ వెలుగు నీలో నుంచి బయటికి వస్తలేదని చెప్తుంది ఈ వాక్యం వాళ్ళు బహు తెలివిగా ఈ లోకంలో అభివృద్ధి పొందుతా ఉన్నారు ఇది కొంచెం కష్టం కదా నేను ఒక కొంతకాలం కిందట ఒక వాక్యం చెప్పిన క్రైస్తువులను రెచ్చగొట్టడానికి నేను చెప్తుంది ఈ వాక్యాన్ని ముఖ్యంగా విశ్వాసాలని నా సంఘంలో విశ్వాసాలను అందరినీ సేవా నడిపిస్తాం ప్రతి ఒక్కరు వాక్యం చెప్పాలా అంతే అంటే ప్రేమతో అథారిటీతో కాదు ఫ్రెండ్లీగా అరే నువ్వు చెప్పు భయ్ ఈ రోజు నువ్వు చెప్పు బ్రదర్ సిస్టర్ ఈరోజు మీరు చెప్పండి బ్రదర్ అని అందరికి అవకాశం ఇస్తాం ఇప్పుడున్న హాలిడే వచ్చింది అనుకోండి ఆ హాలిడే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి వాక్యం చెప్పాలా చర్చిలో నల్లద్దరు ఐదు నిమిషాలే ఎక్కువ కూడా వద్దు ఫైవ్ బ్రదర్ మీరు రండి వచ్చే వాక్యం చెప్పండి మీరు రండి వచ్చే వాక్యం చెప్పండి అన్నా నేను ప్రిపేర్ కాలేదన్న ఇప్పుడు ప్రిపేర్గా నెక్స్ట్ రౌండ్ నీదే గా అన్న నేను ప్రిపేర్ కాలేదట సిస్టర్ మీకు ఇంకా టైం ఉంది లంచ్ తర్వాత మీరు చెప్పండి కాని విడిచిపెట్టం ఎవరిని విడిచిపెట్టద్దు మీరు మీకు ఒక విషయం చెప్పాలా జిహాదీ గ్రూప్స్ని మూడు వేల మందిని తయారు చేస్తారు సంవత్సరానికి మన దేశం పంపడానికి ఎక్కడ తయారు చేస్తారో మీకు తెలుసు వాళ్ళ ప్రాంతాలు వాళ్ళ స్థావరాలు ఉంటాయి కదా అక్కడ వాళ్ళ సిద్ధపరిచి బాంబస్ అయ్యండి ఇట్లా చంపండి అట్లా చంపండి అనేసి వాళ్ళని సిద్ధపరుస్తున్నారు కానీ నువ్వు నేను సిద్ధపరుస్తున్నామా మన బిడ్డల్ని అట్లా జిహాది కొరకు కాదు మనం మనుషులకి వెలుగుని ప్రకటించిన కొరకు సిద్ధపరుస్తున్నామా మందిని వాళ్ళు సిద్ధపరుస్తారు వాళ్ళంతా పోయి దేశమంతట చెదిరిపోయి చిన్న బిన్నం చేస్తున్నారు చీకటి సమ్మతులు కాబట్టి కానీ నువ్వు వెలుగు సమ్మతులు అని వాక్యం చెప్తుంది నువ్వేం చేస్తున్నావు అన్యులు అంత చురుకుగా అంత స్మార్టుగా గా ఈ లోకంలో ఏదో సాధించుకుంటారు ఏదో సంపాదించుకుంటుంటే నువ్వు ఎక్కడైసిన గొంగలు అక్కడే ఉండిపోయేవి నువ్వేం సాధించలేకపోతున్నావు లైఫ్ లో ఎక్కడైతే అక్కడే ఉంది నీ చదువులు అక్కడే ఉన్నాయి వివాహాలు అమ్మాయిలకి మంచిగా చదువుకుంటారు మా గ్రూప్ లో ఒక్కొక్కరు పీజీ డిగ్రీలు పీజీలు చేశారు అంతా ఎంఎస్సీ ఎం ఇట్లా చేశారు పిల్లలు వివాహం అన్న మా పాపకి వివాహం కావాలంటే ఎక్కడుండరు మగపిల్లలు టెన్త్ క్లాస్ పాస్ అయితే గొప్ప వాడు ఇంటర్మీడియట్ పాస్ అయితే గొప్ప గ్రాడ్యుయేషన్ పాస్ అయితే మరి గొప్ప ఏం చిన్న చిన్న జాబ్ డైలీ వేజ్ వర్కర్స్ మేస్త్రీలు ఇవే జాబ్స్ అరే ఎందుకు బ్రదర్ మీరు చదువుకోలేదంటే తప్పిస్తా మిస్టేక్ అయిపోయిందన్న చిన్నప్పుడు తల్లిదండ్రులు పంపించు నేను చదువుకోలేకపోయినా నేను ఇప్పటికైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయొచ్చు కదా బ్రదర్ నీకు వయసు చాలు కదా నేను అరేంజ్ చేస్తాను నీకు సీటు కనీసం డిగ్రీ కనీసం డిగ్రీ ఫెయిల్ అని చెప్పుకోని ఉంటుంది కదా డిగ్రీ అటెంప్ట్ చేయి ఫెయిల్ అయినా పర్లేదు ఏం చదువుకున్నావు బ్రదర్ అంటే నేను డిగ్రీ ట్రై చేసిన బ్రదర్ ఫెయిల్ అయినా అని ఓహో డిగ్రీ వర్క్ చదివిందా కంప్లీట్ చేయలేదు కానీ డిగ్రీ వర్క్ చదివిందా అనొక విలువ ఉంటుంది నువ్వు బొత్తిగా చదువుకోకుండా ఏ రీతిగా నీ వివాహాన్ని నేను సెటిల్ చేయాలా దేవుడు చేస్తాడు తప్పకనే దేవుడు ఎట్లా చేస్తాడు నీ నా లాంటి వాళ్ళు ద్వారా చేస్తాడు ఇవన్నీ తెలియదు సార్ నేను కొనలేదా ఇశాకు కొరకు రిబె కాని దేవుడి నిజానమాద మధ్యవర్తులను ఉంటాడు తన సేవ పరిచర్య కొరకు మరి మధ్యవర్తులు ఎంత ప్రయాస పడుతున్నా ఇవి జరుగుతలేవు అందుకు మ్యారేజ్ బ్యూరోస్ వచ్చేసిన వాడు లక్షలక్షలు డబ్బులు తీసేసుకుంటున్నారు ఇక్కడ సమస్య ఏదైతుందంటే ఈ లోకస్తుల గురించి చెప్తున్నారు ఈ లోకస్తులు వెలుగును ధరించుకోకుండా ఎంతగానో కష్టపడి ఎన్నెన్నో చదువుకుంటున్నారు గోల్డ్ మెడల్ సంపాదించుకుంటున్నారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు ఏదో రూపకంగా కానీ మీకు నాకు అటువంటి అవకాశాలు లేవు ఎందుకంటే ప్రతిదీ దేవుని సేవ పరిచయనే కాదు ఉద్యోగం దగ్గర కూడా దేవుని సేవనే ఎందుకంటే ఈ సిస్టమ్ ఈ సృష్టిని కొనసాగాలంటే ప్రతి ఒక్కరు వాడిని వాణ్ణి కర్తవ్యం నెరవేర్తిస్తుండాలా ప్రతిదీ దేవుని సేవ పరిచయా నేనేం చెప్తాను ఖచ్చితంగా ఎందుకంటే అక్కడి నుంచి డబ్బు సంఘానికి అది ఎందుకు పరిచయం కావద్దు అందుకే ఈ కూడా ఈ చర్చికి ఎవడు ఫైనాన్స్ సపోర్ట్ ఇస్తుందో వాడిని కొడతా అని వాడు తీర్మానించుకున్నాడు ఎవడు వీళ్ళకి కానుకలు ఇస్తున్నారో వాళ్ళ ఉద్యోగంలో నేను కష్టాలు అప్పుడు వాడు కానికి ఇవ్వడు కదా వాడి కానికి ఇవ్వకపోతే ఈ పరిచయం కొనసాగదు ఇది ఎవరికి అర్థం కాదు క్రైస్తవులకి ఎందుకంటే ఆత్మీయ దృష్టిని పని నువ్వు ఎప్పుడు చూడలేదు దర్శరత్తిగా నువ్వు ఎప్పుడు ఇవి చూడలేదు సైతాన్ని ఎవరిని కొట్టాలనుకుంటుంది ఈ రోజు నువ్వు వారిని అందరినీ గొడపల తీసుకొని రాగలుగుతున్నావా నువ్వు అటువంటి పని చేయలేవు నువ్వు చేయలేకపోతున్న వెనుక నీకు బోధ లేదు అటువంటి బోధనకి మీరు రావాలా ఎందుకు ఇక్కడ చెప్తుంది వెలుగు సంబంధులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కానీ చీకటి సంబంధులు ఈ లోకాన్ని రాజ్యం వెళ్తున్నారు యాక్చువల్గా ఈ లోకం మనకి ఇచ్చింది దేవుడు ఆదం వాళ్ళకి ఇచ్చి మనం ఆదం కదా ఆదం వాళ్ళు మనం ఇలాల్సింది పోయి అనిల చేతికి ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు నువ్వు ఎక్కడ వేసిన ఎప్పుడు దుఃఖంలో ఉంటున్నావు ఎప్పుడు ఏం సాధించలేకపోయినాడు నా జీవితాల్లో ఏం సంపాదించలేకపోయినాడు వచ్చి నువ్వు దుఃఖపడతా ఈ సత్యాన్ని గ్రహించినవా అందుకేంటూ ఈ లోక సంబంధాలు నేర్చుకోండి అవుతున్నాడు ఇక్కడ వెలుగు సంబంధులు మీరు వాడు చీకటిని వెదజల్తూ అంత చీకటి మీద చేస్తుండ్రు ఏ గవర్నమెంట్ ఆఫీస్ పో అంత చీకటి నంచగొండితనము మోసము అంత చీకటి తారుమారు చేస్తారు ఫైల్స్ అంత చీకటి అందులో నువ్వే చీకబడుతున్నావు నీ ఫైల్స్ వాడు తారుమారు చేస్తున్నాడు విశ్వాసుల ఫైల్స్ వాడు తారుమారు చేస్తున్నాడు నీ భూమి నీ ఆస్తులని వాడు తారుమారు చేస్తున్నాడు వాడి పేపర్స్ ద్వారా చీకటి వెలుగు మీదకి విస్తరిస్తుందా వెలుగు చీకటి మీదకి విస్తరించాలనా మీరు చెప్పండి చీకటి ఎంత ఉన్నా కొంచెం వెలుగున్నా కనీసం నేను మార్గాలు నడుచుకుంటూ పోవచ్చు కానీ వెలుగు మొత్తం పోయిందనుకోండి చీకటి ఎప్పటికీ మనం జీవించలేము ఇప్పుడు మనం ఉంటుంది చీకటి కాలం అని మీకు తెలుసా ఆయన రాకడకు సంబంధించిన యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్ని మీరు ఎప్పుడన్నా చూడండి మద్దేశ్వర తిరుమల అధ్యాయము అక్కడ ఉన్నాయి ఆయన రాకడీకి యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్ని నెరవేరినాయి ఒక్కటి కూడా లేదు మిగిలిపోయింది అన్ని నెరవేరినాయి ఇవన్నీ ధనిస్తాను కంటే ప్రవేశాత్మకమైన పరిచర్యం మాది కాబట్టి ఇవన్నీ నెరవేరినాయి ఆల్రెడీ నెరవేరినాయి కాబట్టి బహు సమీపంగా ఉండు మన ప్రభు ఇప్పుడు ఈ లోకంలో రావడానికి కానీ బహు భయంకరమైన చీకటి కూడా ఉంది తిరిగి రావాల్సి వస్తుంది నువ్వు వెలుగుత లేవు నువ్వు వెలుగుతలేవు నువ్వు ఇతరుల జీవితంలోకి వెలుగు తీసుకుని వస్తలేవు నీ వెలుగు నీకే నీ కుటుంబానికే అనుకుంటున్నావు కానీ ఈ లోకము బహు భయంకరమైన చీకటితోంది ఈ లోకంలో ఆయన నన్ను వెలుగులాగా పెట్టి వెళ్ళిపోయాడు నేను ఇక్కడ ఉన్నంత వారికే ఈ లోకానికి వెలుగు అన్నాడు నేను వెళ్ళిపోయినాక మీరు వెలుగన్నాడు మరి మీరేం చేస్తున్నారు చెప్పండి మీరు నిజంగా చెప్పండి ఫిలిపిన్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో మీరు ఆ రీతిగా ఉన్నారా పదిహేనవ వచనం చూడండి ఫిలిపిన్ రాష్ట్ర రెండవ అధ్యాయము పదిహేనవ వచనం మీరేం చెయ్యాలా ఇక మీదట పదిహేనవచనం చదవండి ఎవరన్నా ఫిలిపిన్ రాష్ట్ర రెండవ అధ్యాయము పదిహేనవ వచనం నిష్కలంకంగా నిష్కలంకలను అనిందు దేవుడి కుమార్లు ఉన్నట్లు సగుడును సంశయములను మాని సమస్తకారములను చెయ్యుడి తర్వాత అటు జనముక్యం చేత పట్టుకొని ఇప్పుడు వినండి జీవవాక్యం చేత పట్టుకొని చూడండి లోకమందు జ్యోతుల వల్లే కనబడుతున్నారు మీరు ఎవరు మరోసారి చదవండి ఫస్ట్ పాయింట్ నిష్కలంకులు అనిందులు అంటే నింద ఉండదు మీ మీద నిష్కలంకం కలంకం లేని జీవితము నింద లేని జీవితం నీ మీద నిందలు మోపద్దు ఎవ్వడు కానీ ప్రణంగుస్తాము వాడు తివారాత్రంలో నీ మీద నా మీద నేరాలు మోపుతున్నాడు దేవుడి తనిధిలో మన సహోదరుల మీద వాడు దివరాత్రంలో నేరాలు మోపుతున్నాడు అంటే మన సహోదరులు ఎంత బాగా జీవిస్తున్నారో చెప్పండి దేవుడి బిడ్డలు ఎంత బాగా జీవిస్తారో చెప్పండి వాడు నేరాలు మోపుతున్నాడు మన మీద నువ్వేమో వాడిని ఆశ్రయిస్తున్నావు రక్షణ పొందిననేసి వాడేమో ఎంత భయంకరంగా జీవిస్తున్న చూడు దేవా అని వాడు పోయి అడుగుతుడు ప్రభుని ప్రభువుకి విసుగు రావాలన్నా లేదా అవును నా బిడ్డ నిక్షించిన వాడిని ఆశ్రయించిన కానీ వాడు ఏరితిగా జీవిస్తున్న చూడు వీడు నాకు వచ్చి చెప్పాల్సి వస్తుందా దుష్టుడు దివారాత్రంలో వాడు సహోదరుల మీద నేరం రక్షింపబడ్డ వారి మీద నేరాల వాడు నీ జీవితం ఎట్లా ఉంది చూడండి నిష్కలంకంగా ఉన్నారా మీరు అన్నిందులు ఉన్నారా మీరు ఈ వాక్యం చెప్తుంది క్రైస్తవులు అట్లాన్నారా ఈరోజు నిష్కలంకం ఉన్నారు ఎటువంటి కలంకం లేకుండా ఉన్నారా ఏ నింద లేకుండా ఉన్నారా ఈ వాక్యం చెప్తుంది అట్లా ఉండమని చెప్తుంది అట్లా ఉండి చదవండి ఇప్పుడు దేవుని కుమారు దేవుని కుమారులు అప్పుడే నిష్కలంకము నింద లేకుండా జీవిస్తే మీరు దేవుని కుమారులు అవుతారు అప్పుడు సనుగులు సంశయములను మాని చూడండి అవి మానం ఇప్పుడు అంటే అవి కదా సనుగుడు సంశయం సంశయం అంటే అనుమానాలు కదా శనుగుడు అంటే ఏమి ఇచ్చిన దేవుడు నాకు ఇంత కష్టపడ్డా ఇన్ని సంవత్సరాలు కష్టపడితే నాకు ఏమి ఇచ్చిన దేవుడు అంటారు చాలా మంది పెద్ద కుమారుడు సరిగిందా తండ్రి మీద నాకు నేను ఇంతగా నీకు విశ్వాసంతో సేవ చేస్తానే నాకు ఏ రోజైనా ఒక గొర్రెలినిచ్చావా నా సహోద నా స్నేహితులతో పాటు నేను పనులు చేసుకోవడం కొరకు అని గొనిగిందా లేదా తండ్రి మీద వాడి లోపాలని తప్పిపోయినాడు ఒకడు బయటికి పోయి తప్పిపోయిడు మొత్తం మతపరమైన జీవితం మీద దాని కొరకు ఎంతగానో ఆయన ప్రయాసపడి తన ప్రయాణానికి పెట్టండు వారందరికొరకు సేవకులు ఎంతగానో కష్టపడి త్యాగం చేసి వారి వారి శరీరాలని గాయం చేసుకొని వారి వ్యక్తిగత జీవితాలని త్యాగం చేసుకొని కుటుంబాలని త్యాగంగా మార్చుకొని వాళ్ళు ప్రయాసపడి సంఘాలని దేవుని కొరకు సిద్ధపరిస్తే ఈ సంఘాలు ఎట్లా తయారైనాయి ఈరోజు కలంకము నిందతో దేవుని కుమారు లేని స్థితిలో ఉంటుంది ఈరోజు మీరు యూట్యూబ్ లో చూస్తే చర్చ్ గురించి పాస్టర్ల గురించి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అవి అబద్ధమా చెప్పండి వాడు ధైర్యంగా అబద్ధం చెప్పగలడు యూట్యూబ్ లో ఎందుకంటే ప్రపంచం అంతా యూట్యూబ్ మరి వాడు ఎట్లా ధైర్యంగా అబద్దం చెప్పగలడు ఇది అబద్దమని నువ్వు కేసేయచ్చు తెలుసా మీకు ఇది అబద్ధం అని మీరు కేసేయచ్చు యూట్యూబ్ వన్ లెటర్ వచ్చి యూట్యూబ్ వాడు వీడియోని తీసేస్తాడు మీరు అట్లా రాస్తే కానీ మీరు రాయలేరు ఎందుకో తెలుసా అది నిజం అట్లా జరుగుతుంది ఈరోజు సంఘం కానీ ఒక తెగ ఒక స్మాల్ గ్రూప్ మీలాంటివారు మన లాంటి వాళ్ళ మనం ఏం చేయాలా ఎక్కడ చీకటి ఉందో అక్కడ ఏం చేయాలంట చదవండి ఇప్పుడు నీ చేతిలో ఏముంది చెప్పండి జీవ వాక్యం ఏ జీవం ఉంది ఈ వాక్యం ఎక్కడ చెప్తే అక్కడ జీవం రావాల్సిందే ఈ వాక్యం ఎక్కడ ప్రకటించబడితే అక్కడ జీవం రావాల్సిందే అంటే వెలుగు రావాల్సిందే వెలుగుంటే జీవం ఉంటుంది కదా వెలుగుతేనే చెట్టున ఆరంభ అవుతాయి విత్తనాలు మూలకెత్తాయి వెలుగుంటేనే మొత్తం వెలుగుంటేనే ఆ పువ్వులు వికసిస్తాయి వెలుగుంటేనే పండ్లు వస్తాయి ప్రతి దానికి వెలుగే జీవితానికి కూడా వెలుగే చీకటి జీవోజనంలో వెలుగుగా నేను పెట్టిన చూడండి మరో సార్ కిందికింత కొంచ వెళ్ళండి ఇప్పుడు చెప్పండి జ్యోతిర్మేడిన తండ్రి బిడలం మనం ఎట్లా కనిపించాలా కనిపిస్తున్నాం లోకమందు జ్యోతుల వలె మీరంతా జ్యోతులు మత శ్రోతను మన ప్రభు జ్ఞాపం చేస్తాడు ఎవడన్నా దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టు కొంచెము కొంచెమంటే ఏం చెప్పండి కొంచెమంటే ఏం చెప్పండి ఎవరైనా చెప్పండి తెలుగు కొంచెం కొంచెం బుట్ట అక్కడ చూస్తే మేము కోడి కోడి పిల్లలకు ఒక బుట్ట ఉంద లోపల ఆ బుట్ట కింద పెడతారు ఎవడన్నా దీపం వెలిగించి లేకపోతే దీపం వెలిగించి మంచి కింద ఎవరన్నా పెడతాడా అక్కడ అంటుండే విస్త్రావు మీరు అట్లా పెడుతున్నారు కాబట్టి చెప్తుండే బుట్ట కింద కోడి పెట్టాల్సింది పోయి దీపం పెడుతున్నారు మీరు లేక మంచం కింద పెడుతున్నారు కానీ దీప స్తంభాన్ని ఎక్కడ పెట్టాలా దీపస్తంభం మీద పెట్టారు దీపాన్ని దీపాన్ని పైన పెడతానే కదా అందరు దీపం వెలుగు అనిపించాడు నిన్ను అట్లా తయారు చేశాడు దేవుడు నిన్ను దీపస్తంభం లాగా పెట్టాడు అంటాడు ప్రకటన కదా వచ్చినప్పటికీ రెండవ అధ్యాయంలో దీపస్తంభం మనమంతా దీపాలం ఈ లోకంలో వెలుగు జ్యోతిర్మహిల మనం కూడా మన తండ్రి మన ప్రభువులాగా మనం కూడా వెలుగును ధరించుకున్న వాళ్ళం మనం కూడా వెలుగు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా ఈ లోకంలో మీరేం చేయాలా వెలగాల జ్యోతులు లాగా మీరు వెలుగుతున్నారు అనుంది కానీ వెలుగుతున్నామా అనేది అడుగుతున్న ప్రశ్న ఒక వాక్యాన్ని చూపించేసి నేను ముగించేస్తా మీరు ఈ లోకంలో వెలగాలంటే ఏం చెయ్యాలా వెలగకపోతే ఏమైతుంది కూడా నేను చెప్తా అంటే కేవలం రక్షణ పొంది సంఘానికి వచ్చి ఆరాధన చేసుకొని విశ్వాసంలాగానే జీవిస్తే ఏమైతుంది మన పరిస్థితి అని ఉంది అక్కడ ఇవంతా ముగించినాక ఆయన ఈ లోకంలోకి వచ్చినాక తీర్పు జరిగినాక ఏం జరుగుతుంది ఒక వాక్యం చూపించేసి ముగించేస్తాం ప్రకటన గ్రంథంలో ఈ వాక్యం ఉంటుంది ఎందుకంటే ప్రకటన గ్రంథం మీద మేము ఒక ఒక అవర్స్ రికార్డింగ్ చేసాం మా వాక్యాలన్నీ ఇంటర్నెట్ లో ఉంటాయి ఇరవై గంటలు నడుస్తూ ఉంటాయి ఈ వాక్యాలన్నీ ఇప్పుడు నేను చెప్తున్న వాక్యం రికార్డ్ అవుతుంది అది కూడా ఇంటర్నెట్ లో పెట్టేస్తాం రేపు అది మీరు తర్వాత వినొచ్చు కూడా మీకు లింప్ పంపిస్తాను మీరు వినొచ్చు కూడా ఈ రికార్డింగ్ అంతా వింటారు మీరు కొంచెం క్లీన్ చేసి సౌండ్స్ నాయిస్ డిస్టర్బెన్స్ అంతా తీసి పెడతాం మీరు మీరు వెళ్తే అప్పుడు పెట్టుకొని వినొచ్చు పనులు తీసుకున్నప్పుడు వంటగదిలో తీసుకున్నప్పుడు స్పీకర్లో పెన్ డ్రైవ్ పెట్టుకొని కూడా ఈ వ్యాఖ్యలన్నీ వినొచ్చు కొన్ని వేల రికార్డింగ్స్ ఉన్నాయి థౌజండ్స్ ఆఫ్ ఈ వాక్యాలన్నీ మేము రికార్డ్ చేసాం ఎందుకంటే క్రవశాత్మకమైన పరిచర్ కాబట్టి అవన్నీ ప్రవచనాలు ఎట్లా నెరవేరుతున్నాయి బైబుల్లో చెప్పబడ్డ ప్రతి ప్రవచనం ఎట్లా నెరవేరుతుంది ఎంత సమీపంగా ఉండి మన ప్రభు అటువంటి అంశాలతో కూడిన వాక్యాలు సెవెంటీ అవర్స్ రికార్డింగ్ ఆల్రెడీ అయింది ప్రకటన మీద పదమూడో అధ్యాయ దగ్గరనే ఉన్నాం ఇంకా మేము ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి ఇంటర్నెట్ లో మీరు అంతా విన్నె చోటు అవకాశం ఉంటుంది ఎందుకంటే వాక్యంలో సంపూర్ణంగా మీరు నానబడాల ఇది నిర్మలమైనది ఉదకం అంటాం కదా వాక్యాన్ని నీళ్లు నిర్మలమైన ఉదకం చేత స్నానం చేయబడ్డ జీవితాలు ఈ లోకంలో మీరు వెలుగు కాబట్టి మీరు ఈ లోకంలో వెలగకపోతే ఏమవుతుంది అంటే మీ క్రియలు ఈ లోకంలో వెలుగు క్రియల లేకపోతే ఏమవుతుంది చీకటి క్రియలు లాగానే చీకటి సంబంధుల సవాసంలో ఉంటే చీకటి క్రియలు మీరు మారిపోతారు చీకటి సంబంధం మీరు మారిపోతారు కానీ మీరు ఇతరులకు వెలుగు ప్రకటించాలి క్రిస్మస్ పండగ వస్తే మీరు అనేట్లయితే పిలిపియాలి ఇంటికి అన్యులను వాళ్ళకి శువార్త ప్రకటించేయాలి మీకు చెప్పనికి రాకపోతే పాస్తానవరన్నా పిలిపియండి లేకుంటే ఎవరైనా సేవకుని పిలిపియండి సేవకుని చెప్పాలా ఇది ఖచ్చితంగా రక్షణ సందేశమే ఉండాలా వేరే స్టోరీస్ చెప్పదు నువ్వు వివాహం అయితేప్పుడు ఎంతో మంది ఉంటారు పాస్టర్ చెప్పాలా పాస్టర్ ఇటువంటి అవకాశాన్ని నీకు ఎప్పుడు దొరకదు తిరిగి ఎంతో మంది అణులు నడిగచ్చు వివాహం సంబంధించిన వాక్యం చెప్తావు కరెక్టే కానీ అది తక్కువ చెప్పు రక్షణ సందేశంకి ఎక్కువ సమయం కాదు నీ లైఫ్ లో మా లైఫ్ లో ఇటువంటిది చివరి ఉండొచ్చు వాడి జీవితంలో కూడా అది చివరి దినం ఉండొచ్చు అవకాశం పోగొట్టుకోవద్దు ప్రతి ఒక్కరికి ఈ యొక్క వెలుగుని నువ్వు జీవం రావాలా మనుషులలో కంటే ఈ వెలుగును నువ్వు కాబట్టి ఆ రీతి ప్రకటించకపోతే ఏమవుతుందో నేను చెప్పాలనుకుంటున్నాను మీకు ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఈ వాక్యం చూపించేసి నేను ముగించేస్తాను ముఖ్యంగా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఏంటంటే ఈలోకమంతా ముగించినాక మనం అందరం దేవుని సన్నిధిమైనప్పుడు పరలోకంలో ఏ రీతిగా అన్న విషయాలు ఇక్కడ దేవుని యొక్క మందిరము ఏ రీతిగా ఉంటది అని ఇక్కడ రాయబడింది తర్వాత ఆ మందిరంలో ఎవరుంటారని కూడా రాయబడింది తర్వాత ఆ మందిరంలోనికి ఎవరు పోతరు ఎవరు పోరు అని కూడా రాయబడింది స్వాగార్థం చేసుకోండి పరలోకంలో దేవుని మందిరం ఉంది ఆ మందిరానికి పన్నెండు గుమ్మములు ఉన్నాయి ప్రతి గుమ్మం దగ్గర ఇద్దరేసి దూతలు కాపలాగా వస్తా ఉన్నారు వాళ్ళ చేతులలో అగ్ని ఖడ్గములు ఉన్నాయి ఆ మందిరంలో మన ప్రభున్నాడు అక్కడ వెలుగు అయిననే అని ఉంది అక్కడ వాక్యం కాబట్టి మన ప్రభు దివరాత్రులు ఆ మందిరంలో వెలుగై ఉన్నాడు అనుంది వాక్యం అక్కడ తర్వాత ఆ మందిరపు పన్నెండు గుమ్మాల నుంచి వెలుగు బయటకు వస్తా ఉంది ఆ వెలుగు కొన్ని మైళ్ళ దూరం పోతుందంట అంత వెలుగు అది యశ్ ఎంత వెలుగు అర్థమవుతుంది మనకి ఆ వెలుగు కొన్ని మైళ్ల దూరంలో వెళ్తా ఉంటే గొప్ప జనము ఆ వెలుగులనే సంచరిస్తున్నారు గాని లోపలికి పోలేకపోతున్నారంట ఈ విషయం నేను మీకు చెప్పాలా నువ్వు రక్షణ పొంది దీవుని కొరకు మంచిగా జీవించి నువ్వు ఆ వెలుగులోనే జీవిస్తే శాశ్వతంగా ఏమైనా అర్థం నేను గోరకులం కలుసుకోవాలా నా ప్రభుని కలుసుకోవాలా గట్టిగా పట్టుకోవాలా ఒక బిడ్డ చాలా కాలం తర్వాత తండ్రి పరిగెత్తుకుంటొస్తే ఎట్ల పోయి ఎగిరి కౌలించుకుంటాడో నేను నా ప్రభుని ఎట్లా నా తండ్రిని ఎట్లా అనే ఆశ నాకుంది నేను పరిగెత్తాలా పరిగెత్తి అందులోకి అడుగు పెట్టాలా దూతలు వస్తారు సేయ్ నువ్వు లోపల గోడానికి వీల్లేదు అరే నేను రక్షణ ఉన్న పొందిన గొరకుల రక్తంలో కరగబడ్డాను నేను నీ దేశంలో అంటే కావచ్చు కానీ నీకు ఆమోదం లేదు ఇందులో అంటే నీ పరిస్థితి ఏంటి నువ్వు ఉన్నావు కానీ మందిరంలో అడుగు పెట్టకపోతే నీ పరిస్థితి ఏంది ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా ఈ లోకంలో ఉన్నంత వరకు వెలుగుని ప్రకటించకపోతే ఆ వెలుగు దగ్గరికి నువ్వు పోలేవు నేను త్వరలో ముగిస్తున్న వాక్యం ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు వెలుగు సంబంధి చెప్పిండు మరి చీకటి ఉన్న స్థలాలలో వెలుగుని ప్రకటించకపోతే నీ ప్రవర్తన ద్వారా నీ నడవడి ద్వారా నీ మాట ద్వారా దాని తర్వాత ద్వారా ఏసురువే జీవంగల దేవుడు అన్న విషయాన్ని నువ్వు చెప్పకపోతే అది వెలుగు వెలుగు సంబంధులు వెలుగునే ప్రకటిస్తారు ఏసువే వెలుగు కాబట్టి నువ్వు వెలుగు సంబంధి కాబట్టి వెలుగుని ప్రకటించు ఆ వెలుగు వాడి జీవితంలో పోయినప్పుడు ఆ చీకటి పరిగెత్తిపోతుంది దుష్ట శక్తులు పరిగిపోతే వాడి హృదయంలో నుంచి ఈ వాక్యం జాగ్రత్తగా నాటాల వాడి హృదయంలో అదే వెలుగు వాడి శరం అంత వెలుగుమయమైపోతుంది ఒక్కసారి ఏసు స్వీకరిస్తే ఎక్కడలేని ఆనందం వస్తుంది ఆ ఆనందము స్వార్థంతో నువ్వు ఒక్కరివి పెట్టుకున్నావు గాని ఇంకొకరికి ఇస్తలేదు క్రైస్తవులు క్రైస్తవులు స్వార్థపరులు ఎక్కలేదు ఈ లోకంలో అన్యులు కాదు స్వార్థపరులు క్రైస్తవులే ఎందుకు అదంటే పాపం వాడికి తెలియదు కుడి ఎడమలు ఎరగని దేవుడు యోనాతో నినివే పట్టణస్తులు అనిలు పాపం వాళ్ళకి వారికి కుడి అంటే తెలియదు ఎడమంటే తెలియదు అంటే వాక్యం తెలియదు వాళ్ళకి ఏది నిజం ఏదో వాళ్ళు తెలియదు వారు ఎట్లనో జీవిస్తా ఉన్నారు వాళ్ళని నేను కనలేదా వాళ్ళు నా బిడ్డలు కాదా అంటాడు దేవుడు నినివే ఒక గురించి యువనతో మాట్లాడుతున్నాడు ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త అయి నువ్వు ఇది దేవుని బిడ్డ వైండి నువ్వు ఇది గ్రహించలేదా కూడా నా బిడ్డలే కానీ తప్పిపోయినారు వాళ్ళు చీకట్లో జీవిస్తారు మరి వాళ్ళని వెలుగులోకి ఎవరు తీసుకొని రావాలా నేనున్నంత వరకు వెలుగుని మళ్ళీ నేను వెళ్ళిపోయిన తడ్డుగిద్దకి మళ్ళీ మిమ్మల్ని వెలుగులాగా చేసిపోయినా నేను మళ్ళీ మీరు చెప్పకపోతే వాళ్ళు ఎట్లా వస్తారు వాళ్ళు ఎట్లా చీకట్ల నుంచి బయటకు వస్తారు ధనవంతుని గురించి లాదరు గురించి మీకు తెలుసు కదా ఏశ్వవు చెప్తుండు ఆ యొక్క గురించి అబ్రాహ్మ రమున ఆ పేదవాడు అన్నాడు లాదరు ధనవంతుడు ఎక్కడున్నాడు నరకంలో ఉన్నాడు అక్కడ నుంచి కనిపిస్తుంది నరకం పరలోకంలో ఉన్నాడు పేదవాడు అబ్రాహ్మ అక్కడ ఉన్నాడు కింద నరకంలో ధనవంతుడున్నాడు కింద నుంచి పైన కూడా కనిపిస్తుంది ధనవంతుడు నరకంలో కాలుతూ బాధపడుతూ పైన అబ్రహాంతో మాట్లాడుతున్నాడు తండ్రిపైన అబ్రహమా నేను దాహం కలిగి ఉన్నాను నాకు ఒక్క చుక్క నీళ్లు పంప ఆ లాగర్ని పంప అంటే కుదరదు అవకాశం లేదు ఇక్కడ చక్క అంతే శాశ్వతంగాను నరకంలో ఉండాల్సిందే అప్పుడు నేను ఎట్లా తప్పి పని చేసి రక్షణ ఈ నరకానికి వచ్చిన కానీ నా సహోదరులు చాలా మంది ఉన్నారు కింద ఈ లోకంలో వాళ్ళు కూడా నాలాగనే జీవిస్తున్నారు వాళ్ళు ఇక్కడికి రాకుండా లాజర్ ని పంపించి అక్కడికి వాళ్ళ దగ్గరికి చనిపోయిన ఒకడు పోయి వాళ్ళకి సువార్థ ప్రకటిస్తే తప్పక నమ్ముతారంటాడు అది ఏమైనా తలబ్బా ఓ విషయం అర్థం ఒక్కసారి చనిపోతే నువ్వు ఇక్కడికి రాలేవు ఎందుకంటే ఆత్మకి అధికారం లేదు లోకంలో ఉండడానికి ఏ ఆత్మకి లేదు అధికారం ఇది ఓన్లీ శరణాలకి భూమి అంటేనే శరం భూమి ఆకర్షణ శక్తి ఉంది భూమిలకు వెళ్ళి తీయబడిందే భూమిలో భూమి మీద ఉండగలదు చనిపోయినాక భూమిలో పాతి పెట్టక తప్పదు ఆత్మ తండ్రి ఎక్కడి నుంచి వచ్చిందో సృష్టికర్త కానీ అబ్రాహ్మ అంటున్నాడు లాజార్ అక్కడికి పోవడానికి వీలు లేదు కుదరదు తన జీవితం ముగించుకుని తన కర్తవ్యం ముగించుకుని ఆయన తిరిగి పోవడం అవసరం లేదు ఒకేసారి మరణిస్తారు మనుషులు ఒకేసారి పుడుస్తాం మనం ఒకేసారి మరణిస్తాం అంతే దాని తర్వాత తీర్పు కానీ క్రింద చాలా మంది దైవజన్యులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు చెప్పిన మాట మీ సహోదరులు వింటే సరిపోతుంది కానీ వాళ్ళు వినారన్న విషయానికి అర్థం చేస్తుంది వాళ్ళ మాటలు వింటే చాలు లాగరుపై చెప్పనవసరం లేదు అని చెప్తున్నాడు ఈ విషయం నువ్వు గ్రహించి అనేకలకు చెప్పాలా ఎంతమంది దైవజనులు మీ దగ్గరకు ఇవన్నీ విషయాలు నీకు చూపిస్తున్నారు సరే మీరంతా రక్ష పొందినవారు మంచిదే సంతోషం కానీ మీరు స్వార్థపరులు ఆ ఆనందాన్ని మీ హృదయంలో పెట్టుకొని మీరు ఎవరితో పంచుకోవట్లేరు పంచుకుంటేనే కైతం జీవితానికి అర్థం కష్టించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం అన్నాడు ఎట్లా విస్తరిస్తాడు మీరు పంచుకుంటేనే ఈ ఆనందాన్ని ఈ ఆనందాన్ని అయితల పంచుకోకపోతే నువ్వు స్వార్థపరం నువ్వు స్వార్థపర ప్రపంచాత్మకంగా రైతులు స్వార్థపరం వాళ్ళు పంచుకోరు ఏది కూడా ధనం పంచుకోరు వాళ్ళ సంపాదన పంచుకోరు ఏవి కూడా రక్షణ సందేశం కూడా పంచుకోరు సాక్ష్యాలు కూడా పంచుకోలేరు పెద్దవాళ్ళు కూడా కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది సార్ మీరు ప్రార్థన చేస్తే నువ్వు చేయించు పెద్దవాళ్ళు వయసు వాళ్ళు కూడా సార్ మీరు చేయండి సార్ ప్రార్థన అంటే చెయ్యరు ఎందుకంటే తరబి లేదు చర్చశాల టీచింగ్స్ లేవు చీకటిమయం చీకటి స్ప్రెడ్ అయిపోయింది చర్చశాల లాక్డౌన్ నుంచి అన్ని మూతపడ్డాయి చర్చలు చీకటి స్ప్రెడ్ అయిపోయింది ఫుల్లీ స్ప్రెడ్ అయిపోయింది మనుషు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనని ఎందుకు చెప్పాడు ప్రశ్న క్రైస్తవాలో విశ్వాసం ఉంటుందా మీరు వెలుగుని ప్రకటించాల్సి పోయి మీరే చీకటిమయమైతే ఎంత భయంకరమైన జీవితం ఈ సవాల్ నేను మీకు వేస్తున్నా రు మనుషు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొన ఇంగ్లీష్ లో ఆయన ప్రేమను కనుగొన ఉంది శిలి మీద చూపించిన ప్రేమ ఉంటుందా ఈ లోకంలో ఆయన వచ్చే టైంకి అంటున్నాడు ప్రశ్న మీ ప్రయాసము ఇప్పుడు ఆరంభం అవుతుంది ఈ చీకటి కాలంలో సేవకులు మీరు ఉదయం నుంచి చాలా మంది సేవ చేశారు అంటే మంచి దినాలలో సేవ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇది లాస్ట్ మూమెంట్ చీకటి కాలం ఇది ఈ చీకటి కాలంలో సేవ షార్ట్ టైం సేవ గాని విశేషమైన సేవ నేను చెప్తున్నా మీ సేవా షార్ట్ టైం కానీ మరి విశేషమైన సేవ ఎందుకంటే చీకటి కాలంలో సేవ చేయడం బహు కష్టం మంచి కాలం వెలుగు కాలంలో సేవ చేయడం సునాయసమే సిక్స్టీన్త్ సెంచరీ సెవెంటీన్త్ సెంచరీ ఎయిటీన్త్ సెంచరీ వరకు బాగుండే నైన్టీన్త్ సెంచరీ నుంచి బ్లడ్ ఎస్ట్ సెంచరీ అంటారు ఇప్పటి నుంచి ఉన్నదంతా బ్లడ్ ఎక్కడ చూసినా రక్తపాతమే ఇటువంటి కాలంలో పరిచర్య చేయడము బహు కష్టము కానీ మంచి కాలంలో సేవ చేసిన వాడికి ఈ షార్ట్ టైంలో సేవ చేసిన వానికి సమంగా ఫలమిస్తున్నాడు దేవుడు ఒక ఉపాన రీతిగా చూస్తే ఉదయం నుంచి సాయంత్రం వర్క్ చేసిన సేమ్ బత్తం ఇచ్చాడు సాయంత్రం చివరికి ఒక్క గంట సేపు కూడా సేమ్ బత్తం ఇచ్చాడు నేను చెప్తా ఉంటాను అరే నువ్వు ఫుల్ టైం అయితే ఏంటి పార్ట్ టైం అయితేనేది ఫుల్ టైం వరకు ఒకటే బత్తం ఇస్తున్నాడు పార్ట్ టైం కూడా ఒకటే బత్తం ఇస్తున్నాడు వాక్యంలో దేవుని దృష్టిలో ఫుల్ టైం పార్ట్ టైం లేదు ఎట్లా సంపూర్ణంగా ఎప్పుడు దృష్టి చూస్తాం వినయ వైభక్తులు గారికి ప్రీతిక్రమను సేవ చేసావా అది ఇంపార్టెంట్ నువ్వు అట్లా చేసి చాలా మందిని సువార్తికులుగా కానియకుండా అడ్గిస్తున్నావు సంత వీధిలో నుంచి ఎట్లా పట్టుకొని రాగాలో రాజమార్గంలోకి పోయి ఎట్లా పట్టుకొని రాగాలో ప్రభు చెప్పిండే ఆజ్ఞ నువ్వు సంత పోకపోతే ఎట్లా తీసుకొస్తావు చెప్పండి మనుషులే రాజమార్గంలోకి పోకపోతే హైవేస్ బైవేస్ అంటాం ఇంగ్లీష్లో హైవేస్ బైవేస్ కి పోయి అందరినీ పట్టుకొని రండి పెళ్లి కుమారుని విందుకి నువ్వు అక్కడ పోవాలంటే అక్కడ నువ్వు ఏదో ఒక బిజినెస్ మ్యాన్ ఉండాలా లేకుంటే ఏదైనా ఆఫీసర్ ఉండాలా ఏదో ఒక పని చేసి ఉండాలా లేకుంటే ఎట్లా పోతా వారికి ఎందుకు పోతే వారికి ఎక్కడ పని చేసినా ఈ పని నువ్వు మర్చిపోవద్దు వాళ్ళందరినీ ప్రభుత్వంగా తీసుకొని రావాలా అది మనం ఈరోజు నేర్చుకుంటాం ఎవరికన్నా కష్టం ఉంటే ఆదరించాలా ఉపశమనం కల్పించాలా వాటితో పాటు పోవాలా వాటికి ప్రార్థన చేయాలా వాడింటికి పోవాలా కష్టాలని వాడు తినే కింది లేదు ఏదో ఆహారం ఇచ్చి రావాలా ఇవన్నీ మనం చెయ్యాలా అన్ని బ్యాలెన్స్ చేయాలా ఇప్పుడు చూడండి ఆ వాక్యం ఇరవై రెండవ వచ్చినం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంబో ఈ విషయం అర్థం చేసుకోండి దేవాలయం కనబడదు పర్లోకంలో ఎందుకంటే గొర్రెపిల్లనే చదవండి సర్వాధికారి సర్వాధికారి దేవుడ ప్రభువును ప్రభువును గొర్రె చూడండి మన ప్రభువే దేవాలయం వాక్యం ఆయననే సర్వాధికారి ఆయననే దేవుడు ఆయననే ప్రభు అని చెప్తుంది ఇక్కడ రాశారు ఆయన యేసు సర్వాధికారి ఆయన దేవుడు అయిన అదే వాఖ్యం మనం చూస్తున్నాం ఇక్కడ యేసు ప్రభు సర్వాధికారి అంత అధికారం పొందుకున్నాడు ఆయన దేవుడు ఆయన ప్రభు ఆయననే మందిరం ఆయనలో ఉన్నాం మనం మనుషుల హస్తల చేత నిర్మించబడ్డ మందిరాలన్నీ ఉన్నాడు నీ హృదయమే మందిరం నీ మందిరమే నేను పాట పాడతారు మీరు నీ హృదయమే దేవుని మందిరం అక్కడ నిన్ను ప్రభు తలుచుకుంటుంది చూడండి తర్వాత ఆ పట్టణం ఇప్పుడు చూడండి దేవుని మందిరం దేవుని పట్టణం ఎట్లుంది ప్రకాశించవాలి కాబట్టి ప్రకాశించుటక ఈ సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కల లేదు అవసరం లేదు ఈ లోకాతీతమైన వెలుగులు అవసరం లేదు అక్కడ ఎవరు వెలుగు చూడండి దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది చూడండి ఆ వెలుగు ఎట్లుంది దేవుని మహిమయే ప్రకాశించున్నది అయితే దేవుని మహిమ అంటే ఏదో తెలుసా మీకు రక్షింపబడ్డ వారే దేవుని మహిమ అని భయబంధి చెప్తుంది రక్షణ పొందిన వాళ్లే దేవుని మహిమ కాబట్టి ఆ మందిరంలో దేవుని మహిమ ఎట్లుంటది రక్షింపబడ్డ వారి కొరికే అది కానీ అక్కడ ఏం తెలుస్తుంది చూడండి ఇప్పుడు కింద చూడండి దాని తర్వాత గౌర్రెపిల్ అయ్యే దానికి దీపం వెలుగు తర్వాత నేను ఇందాక చూపించిన విధానంగా దాని వెలుగులో సంచరిస్తారు గానీ దాని లోపలికి పోలేకపోతున్నారు పర్లోకానికి పైన కూడా ఉంది నీకు కష్టం ఇది పరలోకం పోవడం ఒక ఎత్తు అయితే పరలోకంలో ఆ పట్టణంలో గోరఖండి దగ్గర పోవడము మరి ఎత్తు ఎంత కష్టమో చూడండి తర్వాత ఎవరు చదవండి కేవలము ఒక చిన్న గుంపే ఆ మందిరంలోనికి అడుగు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆ మందిరంలోనికి అడుగు దాని పైన చూపించిన నేను దేవదత్తలు అగ్ని కడ్గాలు పట్టుకుని ఎదురు చూస్తున్నారు ఎవ్వని లోపల రానియకుండా కానీ భూరాజులు వస్తుంటే దేవుడు సలు కడ్గలు దిసి పొండి లోపలికి అంటున్నారు మీకు తెలియాలి ఈ భూరాజులు ఎవరు ఎందుకంటే భూరాజులే ఫస్ట్ అడుగు పెడుతున్నారు దాని లోపల మీరు అర్థం చేసుకోండి భూరాజులు తమ మహిమను అందులోకి తీసుకు అంటే ఈ లోకంలో ఎంత రక్షణ నడిపించినామో అదే మహిమ దేవుని మహిమ రక్షణకు నడిపించిన వాళ్ళు దేవుని మహిమ వాక్యం చెప్తుంటే భూరాజులు అనేవాళ్ళు ఆ వారి మహిమని అందులోకి తీసుకు అంటే ఎంత మందిని సంపాదించుకున్నారో ఈ లోకంలో వాళ్ళే భూరాజులంట అయితే నేను కొంతకాలం క్రిందట రాజు అనేవాడు ఎవరు అన్న వాక్యం చూపించిన రాజు అనేవాడు మనకు తెలుసు రాజు అనేవాడు ఇతరుల భాగోలు ఆలోచించేవాడు రాజు అనేవాడు తన దేశాన్ని కాపాడేవాడు శత్రువు దాడి నుంచి ప్రజలని కాపాడేవాడు రాజు తర్వాత వారికి ఆకలింటే అన్నం పెట్టేవాడు వారి కష్టలు ఆదుకునేవాడు రాజు కాబట్టి దేవుని సేవకులే రాజులు అని పేద రాష్ట్రపతిలో మనం చూస్తాం నేను అడ్డ చూస్తున్నాం మేము దేవుని బిడ్డలు రాజులైన యాజక సమూహం ప్రతి ఒక్కరు మీరు యాజకులే అని వాక్యం చెప్తుంది మీరు క్రిందకు వస్తారు కానీ మీరంతా యాజకులే అంటే దేవుని సేవకులే మీరంతా రాజులు అంటే మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మనుషులందరికీ దగ్గరికి రావాలి నువ్వు రాజువు కాబట్టి ను చెప్పినట్లు విన్నల మనుషులు ను ప్రేమతో అన్ని చూపిస్తావు వాడి కష్టం ఉంటే వానికి సలహాలు ఇస్తావు వాడికి రోగం ఉంటే నువ్వు మందలు ఇస్తావు వాడికి ఎటువంటి అవసరం అది నువ్వు తీర్చుని ప్రయత్నిస్తావు ఎంత నువ్వు రాజువు కాబట్టి రాజు అంటే ఆడంబరంగా జీవించాడుగా సింహాసనం మీద పంచభక్ష పరమాలు తినేవాడు కాదు వాడు దొంగ నిజమైన రాజు ఇతరుల బాగోగులు ఆలోచించేవాడు తన ప్రజల సంక్షేమం కొరకు ప్రయాస దేవుని బిడ్డలు అట్లా ఉండాలా నువ్వు ఉపాసం ఉన్నప్పుడు ఉదాహరణకు ఈరోజు ఉపాసము రెండు కూటలో మూడు కూటలు ఆ ఉపాసమున్న ఆహారం ఏం చేస్తే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సాయంత్రం తిన్నాను బ్రదర్ లేక ఆ ఆహారాన్ని పేదవాళ్ళకి ఇస్తుందంటారా రాజీవ్ గద ను ప్రపంచాత్మకంగా భారతదేశానికి వాళ్ళు ఆ డబ్బులు పంపించేవాళ్ళు పేదవాళ్ళ కొరకా అక్కడ యూరోప్ లో దేవుడి బిడ్డలు ఉపాసముండి ఆ ఉపాసమున్న ఆహారపు విలువ ఆ డబ్బుని మన దేశాన్ని పంపిస్తారు ఈరోజుకి కూడా కానీ మనం అటుకు అట్లా చేయలేని స్థితిలో ఉన్నాం మనం ఉపాసం ఉంటే ఆహారం ఫ్రిజ్లో పెట్టుకొని తింటామే కానీ పేదవాళ్ళకి ఇవ్వం ఉంది వాక్యం ఆ రీతిగా యశగ్రంథంలో చూస్తాం ఉపాసం సంబంధించింది అటువంటి ఉపాసన నాకు ఇష్టం లేదంటాడు దేవుడు సో మనం ఉపాసం కూడా సరిగా ఉండలేము భూరాజులు ఎంతో ఆదరించి పరామర్శించి దేవుని నడిపించి రసంలో నడిపించి పాపలు నడిపించి తగీలు చేసి వాళ్ళని శిష్యులుగా తయారు చేసి వాళ్ళందరినీ దేవుని సరిగి తీసుకుని వస్తారు దూసలు అంటున్నారు రండి మీ కొరికి ద్వారాలు తెరిశనం మీలాంటి వారిని లోపల రమ్మేమని రమ్మనం అంటాడు దేవుడు గొడపిల్ల తక్కిన వాళ్ళు బయటనే ఆ వెలుగులో బయటనే తిరుగుతూ ఉండాలా ఎంతకాలం తిరుగుతారు చెప్పండి ఎంతకాలం పర్లో కూడా మీరు దాని వెలుగులనే సంచరిస్తున్నారు కానీ లోపలికి రాలేకపోతున్నారు ఇంతగా ప్రయాసపడి నీ ప్రభునిను హత్తుకోకపోతే అక్కడికి నీకేమన్నా ఆనందం ఉంటదా చెప్పండి పరిలోకం పోయినాక చెప్పండి మీరే ఈ లోకంలో ఇంతగా మంచిగా వాక్యాలు విని పాస్టర్ గారి ఆధ్వర్యంలో ఎంతగానో అభివృద్ధి పొంది అక్కడికి ఆ వెలుగు బయటనే ఉండిపోయి లోపలికి పోకపోతే మీకేమైనా లాభమా కాబట్టి మీరేం చేయాలి ఈరోజు ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న బ్రదర్ నేనేం చేయాలా బ్రదర్ ఈరోజు భూరాజుల్లా ఉండడానికి ప్రయత్నించండి భూరాజుల్ భూమి చీకటిమయమైంది భూమి చీకటి కమ్మిది దీని మీద తిరిగి వెలుగు ను పోయి ప్రకటించి మనుషని ప్రేమతో సువార్త ప్రకటించి ఏ శ్రవ్వు దేవుడు జీవ దేవుడు అని నీ కొరకు నా తన ప్రాణాన్ని సమర్పించిండు ఎందుకంటే మనం నరకన పోకుండా కొరకు ఒక్క మనిషి ఇతరుల కొరకు ఎప్పుడన్నా చనిపోగలరా ఏ అని రుజుపరచండి మనుషులు రక్షణకు వస్తారు నీ సంపాదనది నువ్వు పర్లోకపోయినప్పుడు ఆ సంపాదన తీసుకు మెచ్చుకున్నాడు బల మంచి దసరా ఇచ్చిన కొద్ది దాంట్లోనే నువ్వు ఎంతగానో విశ్వాసంగా పనిచేసావు నీ తలాంతలాన్ని నువ్వు అభివృద్ధి చేసుకున్నావు అనేక మంది మీద అధికారం ఇచ్చిన పో అటువంటి బహుమానం ఇంతకు మనం చూసిన వాక్యం కదా కష్టపడిన దానికి బహుమానం ప్రయాసం లేకుండా పొందుకుండేది వరం ఎన్నో ఇచ్చింది దేవుడు సంఘానికి కృపావరాలు అంటాం కదా ఎన్నో వరాలు ఇచ్చింది ఫ్రీగా ఇచ్చింది వరాలు ఈ వరాలు వాడుకోండి కష్టపడండి తర్వాత బహుమానం ఆ బహుమానం కొరకు పరిగెత్తుతున్నట్టు పౌలు చివరికి నువ్వు నేను ఈ రోజు నుంచి పరిగెత్తుతున్నాను దాని కొరకు భూరాజులాగా జీవించడానికి ప్రయత్నించి అనేకులకు ఈ నీతి సత్యాన్ని ప్రకటించండి సిగ్గుపడకండి భయపడకండి అవన్నీ అబద్దాలు రక్షణ పొందిన నువ్వు ధైర్యవంతునివి గిద్దెంతా మాట్లాడుతున్నాడా దేవదూత ధైర్యశాలి అంటున్నాడు అదే అనుకుంటా గిద్దెను భయస్థడు పోయి దాచుకున్నాడు దూతొచ్చి మాట్లాడుతున్నాడు ధైర్యశాలి అంటున్నాడు పీడికోని బట్టి ధైర్యశానంటున్నట్టే నీ హృదయంలో నీ నీకు తెలియదు నీ అంతరంగ పురుషుడు ఎంత ధైర్యవంతుడు నీ శర్రం బలహీనమే కానీ నీ అంతరంగ చాలా పవర్ఫుల్ ఫెలో ఎందుకంటే రక్తం కడగబడిన జీవితం అనేది ఆలోచించకండి ఇక మీదట ఆయన సత్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడండి స్టెప్ బై స్టెప్ ఒకేసారి అన్ని చేయలేము మనం ఒక్క స్టెప్ే తీసుకోండి ఫస్ట్ తర్వాత రెండో స్టెప్ తర్వాత రెండో స్టెప్ ప్రతి నీ నీ జీవితంలో వచ్చిన ప్రతి ఆ రోజే సువార్త చెప్పండి ఎందుకంటే వాడికి ఆ రోజు లాస్ట్ కావచ్చు దాని తర్వాత వాడికి ఇంకో దినం ఉండకపోవచ్చు మీ ముందు వస్తువులు అమ్మనికి వస్తాడు వాడు అది లాస్ట్ డే కావచ్చు చెప్పండి అయ్యా బాబు మంచి బిజినెస్ చేస్తున్నావు కానీ ప్రభు నమ్ముకున్నావా ఒక్క చిన్న మాట కదా కూరగాయలు అమ్మాయికి చెప్తాడు ఏ అమ్మాయి మంచింది కూరగాయలు ఎక్కడికెళ్లి వచ్చావు అంత బాగానే బాగుందా కుటుంబం అంత బాగుందా డబ్బులు ఇవ్వకముందు అమ్మ ప్రభు నమ్ముకున్నావా ఒక్క మాట చెప్పలేమా ఎంత మందిని పోగొట్టుకున్నాం మనం ఇప్పుడు పోగొట్టుకో మీకు మీదట తీర్మానించుకోండి అటువంటి కృపదేవుడు మీకు అనుగ్రహించానికి నేను ప్రార్థిస్తా కానీ కొంతసేపు ధ్యానించండి వాక్యాన్ని ప్రభు నేను ఎక్కడ నాకు చూపించి ఇదే జీవితాన్ని తిరిగి మీకు సమర్పించుకుంటున్నాను వెలుగు మాయంగా తయారు చేయ ప్రభు ఇటువంటి దినం ఇంకోటి ఉండకపోవచ్చు మన జీవితాలలో రోజు వాళ్ళు రక్షణ అనుభవం లేకపోతే ఈ రోజు రక్షణ అనుభవం పొందుకో ప్రభుని స్వీకరించి సొంత ఇటువంటిదైన ఇంకోటి ఉండకపోవచ్చు మన జీవితాలలో ఒకవేళ నువ్వు ఇంకా బాప్త్యజం తీసుకోకపోతే తీసుకోండి ఎందుకంటే బాప్తేజం తీసుకున్న వాడే క్రీష్ని ధరించుకున్నవాడని వాక్యం ఉంది బాప్తీజం తీసుకోకపోతే నువ్వు క్రీష్ని ధరించుకోలేదు అని వాక్యం ఇది చివరి అవకాశం మన జీవితాలలో ఒకవేళ నువ్వు బాప్సం తీసుకున్నా కేవలం విశ్వాసం లాగుంటే నీకు ఇంకొక అవకాశం దేవుని సేవ పరిచయం చేయడానికి కోరుకు ప్రతి ఒక్కరు చెప్తుంది బయలు వాక్యం దేవుడు నన్ను పిలిచింది బ్రదర్ అంటే లేదు అందరినీ పిలిచింది అని వాక్యం ప్రతి ఒక్కరిని చీకట్ల నుంచి తన అక్కరిన వెలుగు కనిపించిన గుణాతిశాం నన్ను నిమిత్తం ఏర్పరచబడిన వంశం రాజున యాజక సమూహం మనం అందరం ఒక్కరిని పిలవలే దేవుడు అని అందరినీ పిలిచిండు కృత కాలంలో పాత నిబంధన కాలంలో ఒక్కరిని పిలిచాడు క్రత కాలంలో అందరినీ పిలిచింది ఏ భేదం మీరు అందరు పాపం కాబట్టి రక్ష్యం పడిన పిలుస్తారు సేవకులు మభ్య పెట్టద్దు మిమ్మల్ని మీరు ఏ నా పిలుపులేదు కదా తప్పు అది అందరినీ పిలిచింది దేవుడు ఆయన సేవ ప్రతి ఒక్కరు ఆయన వివరించిన వాళ్ళందర శిష్యులే అందరినీ పిలిచిండి అందరిపై సేవ చేయాల్సిందే లేకపోతే మీరు ఆ మందిరంలో ఒక దినము అడుగు పెట్టలేరు ఆ దేవతలు లోపలికి రానియరు కాబట్టి జ్యోతిర్మైన తండ్రిని పోలి నడుచుకుందాం ఆయన లోకానికి వెలుగును ప్రకటించింది తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి వెలుగుగా పంపించింది ఆయన ఎంత మంది చేతుల నేను ఇంతవరకు ఈ లోకంలో వెలుగు అన్నాడు నేను వెళ్ళిపోయినాక చీకటి అన్నాడు అందుకు మిమ్మల్ని వెలుగుగా మార్చిపోతున్నాను నేను ఇప్పుడు మీరు పోండి ఈ లోకం మీది మీరు పోయి వెలుగుని చూపించండి అని జ్ఞాపకం చేస్తుంది ఈరోజు దేవుడితో నేను ఇంతవరకు వెలగలేదు ప్రభావా వెలుగునయ్యుండి కూడా ఇప్పుడు నేను వెలుగుతాను ప్రభావా అనేకుల జీవితంలో వెలుగును తీసుకుని వస్తాను ప్రభావా అనేకులను తీసుకొస్తాను ప్రభావా అని ప్రార్థించుకోండి మీ సుద్దలలో నేను తీర్మానించుకున్నాను ప్రభా నాతో కలిసిన ప్రతి ఒక్కరికి నేను సువార్త చెప్తా ఏసు ప్రభు దేవుడు అని యేశ్వర నమ్ముకో అమ్మా బాబు అయ్యా ఏశ్వ అని ప్రతి ఒక్కరికి నీ యొక్క శువార్థను ప్రకటిస్తాను ప్రభు షార్ట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ లోనే అది ముగించేస్తాను ప్రతి ఒక్కరిని భవిష్యత్తు నడిపించడానికి ప్రయత్నపడండి అప్పుడే నువ్వు భూరాజువు అప్పుడే నువ్వు భూ రాణివి ఈ లోకస్లో అందరినీ భవిష్యత్తు నడిపిస్తేనే నువ్వు రాజువు వాళ్ళు నీ కింద మనుషులు నీ రాచదికంలో బలపడ్డ వాళ్ళు వారిని అందినంది ప్రభు చర్ తీసుకుంటారా నువ్వు ఇచ్చిన పని నేను ఎంతో విశ్వాసంగా కొనసాగించిన ప్రభు ఇదిగో ఆ మనుషులు అని నువ్వు అక్కడ పోయి ఒప్పిజెసినప్పుడు బల నమ్మకమైన మంచి దాసడా అని నేను గట్టిగా కౌలించుకుంటాడు నీ తండ్రి దాని కొరకు నువ్వు నేను మనం భాయస్పడదం నుంచి లేకపోతే ఆ ద్వారం బయటనే ఉండి పోల్సి పరలోకానికి పోయి కూడా అప్పుడప్పుడు నిన్ను ఆరదంలో పాల్గొనండి అని అప్పుడు పోయి మీరు పాల్గొంటారు కానీ ప్రభువు చింతకు పోయి అతన్ని హత్తుకోవాల ప్రతి ఒక్కరి జీవితాశయం అదే ఈ లోకాన్ని ముగించినాక నేను ఆయనను పోయి గట్టిగా పట్టుకోవాలా ఏడవాలా ఎంత కాలమైంది ప్రభువా నేను నిన్ను చూసి నిన్ను పట్టుకొని నేను నీ దగ్గర నుంచి ఈ లోకంకి వచ్చినా కానీ ఈ లోకానికి వచ్చి నిండి నేను మీ దగ్గరకు వచ్చినా ఎంత కాలమైంది పరుశుత వాగు తండ్రి మీకు వదలాలైన జ్యోతిర్మేడవాగు మా మీకు వదలాలైనా మీ శ్రీకుమారుని మా కొరకు పంపించినారు ఈ లోకానికి అతను వెలుగుగా మమ్మల్ని మార్చి తిరిగి వెళ్ళిపోయినప్పుడు వారు ఇప్పుడు మమ్మల్ని వెలుగు సంబంధుల్లాగా ఈ లోకంలో పెట్టినారు ఈ లోక సంబంధుల నుంచి నేర్చుకోమన్నారు వాళ్ళు ఎరిటిగా వారి చీకట్ని విస్తరింపజేస్తున్నారో మేము మా వెలుగుని మేము విస్తరింపజేయాలి మీ నుంచి పొందుకున్నది అది చురుకుదనం అది తెలివిగల గల పని అది జ్ఞానవంతుని పని అని మీరు మాకు చూపించినారు కాబట్టినైనా చీకటి సంబంధులని మీ చెంతకు తీసుకొని రావడమే భూరాజుల పని అని మీరు మాకు మాట్లాడనారు ఈరోజు కాబట్టి పరలోకంలో మేము అడుగు ఆ దూసలు మమ్మల్ని ఆపడానికి వీల్లేదు ప్రభా ఎందుకంటే మేము ఎన్నో పనులని మోసుకొని వస్తున్నాం మీ పని కన్నులు విడుస్తూ సంతోషగానంతో మేము పనులు మోసుకొని వస్తున్నాం అందుకొరికే మీ లోకంలో ఇంకా బ్రతికుందాం లాస్ట్ మినిట్ వరకు కూడా ఒక పనులను సమకూర్చుకోవాలి మేము మమ్మల్ని మేము మధ్య పెట్టుకోకుండా బ్రహ్వా ఈ పనిని నిర్వర్తించేలాగా మోసపోకుండా దృష్టిని ఎదిరించి ముందు పోయే బిడ్డలుగా తయారు చేయండి ఎక్కడ చీకట్టి ఉంటే అక్కడ మేము అడుగు పెట్టాలా అక్కడ వెలుగుని ప్రకటించాలా మనుషులని మీద తీసుకొని రావాల ప్రభుత్వం అటువంటి తీర్మానం మీద తీసుకుంటుండగా తీర్మానాన్ని ఆమోదించమని ప్రార్థిస్తున్నాం ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి అద్భుత కార్యాలు జరిగించండి ఐ స్పీక్ అగేన్స్ట్ ఆల్ దిమానిక్ ఫోర్సెస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ i speak against all the works of darkness i speak against all the diseases illnesses infirmities in the mighty name of jesus christ i speak complete healing to this body to this church in the mighty name of jesus christ meer ma adhikaram ishta prabha mee adhikarane mee mahimadanga mee vaartanam prabha karyam chelistavag meer We declare and decree that there is complete healing in this church, in the mighty name of Jesus Christ. If we take Ausware Thanas, our prayers are perfect. We help you respect yourself as this. If you come among the Christians, we move to the end of this room. Our character is enough. So before we text the coming healing, there are always opportunities for us. If we join. We leave this spring. చీకటి ప్రాంతంలో పోయి వెలిగిస్తాం అనేకులని మీ చెంతకు నడిపిస్తాం దేవుదూతలు మమ్మల్ని ఆపడానికి వెళ్లేదు మేము లోపలికి పరిగెత్తాల సంతోషంతో పనులన్నీ మోసుకొచ్చి మీకు చూపించాలా ఇదిగో ఈ ప్రాంతం నుంచి ఇంతమందిని తీసుకొచ్చిన పలాని ప్రాంతం నుంచి ఇంతమందిని తీసుకొచ్చిన నేను లెక్క చెప్పాలా ప్రవ్వా అప్పుడు మీరు నన్ను మెచ్చుకోవాలి ప్రవ్వా అటువంటి సాక్ష్యం కొరకు ప్రయాసపడుతున్నాం మేము ప్రయాస మా ప్రయాసాన్ని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం మా ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం ఈ సంఘానికి ఉన్న ప్రతి అక్కర్లు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం గొప్ప సాక్ష్యాన్ని ఈ సంఘస్థలకు అందరు కనుగించారు ముఖ్యంగా కాంతారావు గారి గురించి ప్రార్థిస్తున్నాం పాస్తర్ గారిని మీరు నడిపించినారు ఇది సంపూర్ణంగా మేము నమ్ముతున్నాం ఈ ప్రాంతంలో అతను పరిచర్య మీ యొక్క సహాయంతో మీ యొక్క సహకారంతో జరిగిందని మేము నమ్ముతున్నాం తన జీవితాన్ని ఎంతగా సేవలంద్రవ శ్రమ తర్వాత సంతోషం the joy after suffering anna vakyam nir gap kam chestinar yog bhojithamlo entaga ra shama unde kani cheviriki ayin tagana santoshanga tana kalani mulichukonadu atvalle jeevitham prathi okkaru kanagarincha mana pradhistham ikkada ee mantralu adugu betsa prathi okkaru meeda same anointing undala <laughs> prabhu five fold ministry ni byte ikku tisukontam mana pradhisthamam goppa paricharekalu ikkade raavala <laughs> prabhu sevakulu raavala prabhu prophets raavala prabhu ఒక గొప్ప అపోస్థలికి రివైవ్ అని తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం ఈ ప్రాంతంలో ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తాం నేను ఎందుకంటే చీకటి విస్తరిస్తుంది ప్రపంచమంతట చీకటి విస్తరిస్తుంది కానీ ప్రభా మీ ఆత్మ ప్రపంచమంతట ఓ ప్రభా బయలుదేరింది ప్రభా వెలుగు చేయడానికి ఒక అవకాశం ఇంకోటి ఇవ్వండి మాకు ఈసారి మేం ఫెయిల్ కాం ప్రభా మేమందరం కలిసి ఈ పని చేస్తాం నేను అటువంటి కృపా భాగ్యాన్ని ఈ సంఘలకు అందరికీ అనుగ్రహించండి ముఖ్యంగా పాస్టర్ గారికి వారి కుటుంబీకులకు అందరికీ మరి విశేషంగా తన ప్రియులు మీరు చెంతా ఉన్నారు ఆనందంతో ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ప్రభావ మీకు ఎంతో మొదలారు ప్రభావ బట్టి మరి ఎంతో విశ్వాసతలో ఈ లోకంలో ఉన్నారు ప్రభా మీ కొరకు కానీ ఇప్పుడు మీతో పాటు సంతోషంగా ఉన్నారు లేదు మేమందరము మా ప్రియులను కలుసుకుంటామని మొదటి విశ్వదర్శన పత్రిక నాలుగో దేశం పదహార వర్షంలో చూపిస్తారు మీరు మీరు ఈ లోకంలో మా ప్రియులను వెంట పెట్టుకొని వందనాలు అయినా ఆ దినం కొరకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నా ప్రభావ మా ప్రియులు మా పూర్వీకులు మా రక్త సంబంధికులు ఎంతో మంది మాతో కలిసి పరిచయం చేసిన వాళ్ళ సేవకులు వాళ్ళందరినీ ఎంటబెట్టుకొని మీరు వస్తారు ప్రభా ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నాం మేము అటువంటి దినం ఇంకోటి లేదు ఈ వన్స్ అండ్ లాస్ట్ సహాయపడండి ప్రవ్వ ఆ దినం కొరకు మేము కనిపెట్టుకోవాలా ప్రభా అపగింతలు ఆ మందిరం మేము అడుగు పెట్టాలా ప్రవ్వ మేము తీసుకొచ్చిన మీకు చూపించాలా అటువంటి భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి మమ్మల్ని అందరినీ మీరు ఆక్రోషపరచుకోండి ప్రతి కుటుంబీకుల గురించి ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డలను ఆశ్రయించండి కుటుంబంలో శాంతి సంబంధించండి ఆర్థికంగా మెరుగుపరచండి ప్రార్థనా జీవితంలో బలపరచండి వాక్య పరిచయంలో బలపరచండి ప్రతి ఒక్కరు సాక్షులుగా నిలబట్టమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ ప్రవాసంగా ఇంటికి చేర్చండి మేము ఈ మధ్యాహ్న కాలంలో సాయం హైదరాబాద్కి తిరిగి వెళ్తుండగా మీరే మాకు సైకిల్ నడిపించి ప్రతి ఆటంకాలను కొట్టివేయమని ఇంకొక అవకాశం మీరు అందరినీ దర్శించే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధ్యనాం తండ్రి కోసం కోసం చేయండి ఒక పాట పాడుకుని మనకి